పరిశుధ్రవాగు దేవ మీకు వదనాలయ మహోన్నతుడ మహిమ స్వరూపి మీకే వదనాలు ప్రభు నైనా ఈ ఘర్షణ కాలం అంతా మళ్ళీ కాపాడి సురక్షితంగా ప్రాంతాన్ని నడిపించినారు జవర్ని అంతటా మీరు సాయకులుగా మీకు ఎంతో వదనాలు మీకు ఎంతో కృతజ్ఞతలు శితులు స్తోత్రాలను ప్రభు ఇక్కడ తల్లి మళ్ళీ ప్రార్థన చేసినాం పాటలు పాడినాం ప్రభు మిమల్ని మహిమ పరిచినాం మీ యొక్క షరత్లో పాల్పొందినం మీ బల విరవడేది ప్రతి సమస్య విరవడానికి ఇక్కడ లూయా ప్రభా తి ఈ కుటుంబం గురించి మేము ప్రార్థిస్తామేనా ఈ కుటుంబం మీద మీ యొక్క దృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబీకులను తను ముఖ్యంగా దర్శించమని ప్రార్థిస్తున్నాం వారి జీవితాలు మీకు సమర్పించుకోగా మీరే వారిని ఆకర్షించుకోండి ప్రభా వారి పాపములు క్షమించమని ప్రార్థిస్తున్నాం వారిని మీ బిడ్డలుగా తయారు చేసుకోండి ప్రభావ మీ బిడ్డల పట్ల తరిమల్లి మీ యొక్క తరిమలి ఓ ప్రభా కృపా ఉంటుంది అయినా మీ యొక్క కార్యక్రమం చూపించమని ప్రార్థిస్తున్నామైనా మీ యొక్క తన మళ్ళీ ఆశీర్వాదం వాళ్ళ జీతంలో నడిపించమని అటువంటి బిడలు గారి కుటుంబాన్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభు ఈ యొక్క సాయంత్రం సార్ మేము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం మాతో మాట్లాడండి మా జీవితంలో సరిచేయనైనా మేము రీతిగా మీకు అంగీకారంగా ఉండాలా మా ప్రవర్తన అంతట్లో తని రీతిగా మీకు లోబడి ఉండాలి మీకు ఎటువంటి చోటు వాళ్ళను మీరు మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను ఏ రీతిగా మిమ్మల్ని సంతోషపరచాలా అటువంటి విషయాలు మాకు బయలుపరచండి అయినా మిమ్మల్ని ధనపరచాలా మహిమపరచాలా ప్రతి చోట మీ కొరకే సాక్షిగా జీవించాలా ప్రభుత్వ మా కొరకు కాదు నేను మా యొక్క స్వార్థాన్ని దాని అపేక్ష తొలగించండి ఆదరణ కలిగి మీ కొరకు మీకు జీవించి మిమ్మల్ని మహంపరగా తయారు చేయమని దేశ ప్రార్థిస్తున్నాం తల్లి అమ్మాయిని హిగారు మత్స వార్త పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి కొన్ని వర్షాలు చేసినాం వరకు పదిహేను పదహారు పదిహేడు మతయసు వార్త పదిహేడవ అధ్యాయము పదిహేను నుంచి చాలా చాలా మనము ఒక ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తున్నాం ఈ యొక్క వాక్యంలో ఏంది విషయం అంటే ఒక వ్యక్తి తన కుమారునికి చాండ్ర రోగం ఉంది తెలుగులో సాధారణంగా రకరకాల రోగాల పేర్లు ఉంటాయి కదా చాంద్ర రోగం అనే పేరు విన్నారు ఎప్పుడన్నా వినరు అంటే మనకి తెలుసు కానీ అటువంటి పదం వాడరు కదా ఎక్కడ వాడుక భాషలో లేదా పదం చాంద్ర రోగం ఫిట్స్ అంటారు చూసినరా ఫిట్స్ అంటే ఇంగ్లీష్ తో తెలుసు కానీ తెలుగు తెలియదు మూర్ఛ రోగం రకంగా చెప్పాలంటే ఫిట్స్ అయితే ఫిట్స్ అసలు మందు లేదు ఎందుకు లేదంటే ఫిట్స్ అనేది బ్రెయిన్ లో ఒక రకమైన ఎలక్ట్రికల్ షాక్స్ లాగా వస్తాయి అన్నట్టు ఎలక్ట్రికల్ షాక్ వస్తే అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ డిస్టర్బ్ అయిపోతుంది దాని ఫంక్షన్ అందుకు బాడీలోని అవయవాలు ఏవి సరిగ్గా పని అది ఫిట్స్ అన్నట్టు ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎందుకు జనరేట్ అవుతుందో ఎవరికి తెలియదు ఏ డాక్టర్ తెలియదు షాక్స్ లాగా వస్తుంది బ్రెయిన్ లో ఆ బ్రెయిన్ లో షాక్ వచ్చినప్పుడు మనకి మనకి కరెంట్ పట్టుకుంటే బాడీలో ఏవి పని కదా అట్లనే అన్నట్టు అది కూడా అంటే వాళ్ళకి మొత్తం బాడీ అంతా అయితే నైన్టీన్ ట్వంటీస్ లో డాక్టర్స్ ఫిట్స్ కి ఎఫిలెప్సీ కి ఎట్లా ట్రీట్మెంట్ ఇచ్చేటోళ్ళు ఒకటే ట్రీట్మెంట్ దానికి ఆ రోజుల ఈ రోజులల్లో రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి మందులు ఉంటాయి ఫినోబార్బిటాన్ ఒక టాబ్లెట్ ఉంటది గార్డినల్ ఈ రెండు టాబ్లెట్లు ఈ టాబ్లెట్లు రాస్తారు ఈ డాక్టర్స్ ఫిట్స్ పిల్లలకి అది ఏం చేయాలా పొద్దున్న ఒకటి రాత్రి ఒకటి వేసుకోవాలా అది వేసుకున్నంత వరకు మద్దు ఉంటుంది ఆ పిల్లలకి పాపవాడు చదవలేడు క్లాస్ లా వాడికి టీచర్లు చెప్పాడు అర్థం కావు ఆ మందు అట్లా మత్తుగా అంటే బ్రెయిన్ నిద్రపుచ్చు కదన్నట్టు అది ఈ రెండు టాబ్లెట్లు అయితే అవి మంచిగా కొంతకాలానికి అవి వాటికి అలవాటు పడితేనే నిద్ర నిద్ర రాదు అంటే స్లీపింగ్ పిల్స్ లాగా తయారైతే అవి ఈ రెండు టాబ్లెట్స్ అయితే నైన్టీన్ లో ఆ రోగానికి డాక్టర్స్ ఏం తెలుసా అప్పుడు మందులు తయారగలే కదా ఎంత తెలుసు ఇంగ్లీష్ మందులు నైన్టీన్ ఫార్టీస్ నుంచే తయారైనాయి నైన్టీన్ మందులు తయారైనాయి నైన్టీన్ కి ముందు ఇంగ్లీష్ మందులు లేవు టిక్ డ్రగ్స్ అనేవి నైన్టీన్ ఫార్టీస్ నుంచే తయారైనాయి చూడండి నైన్టీన్ ఫార్టీస్ అంటే ఇప్పుడు ఎంత నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ కదా అంటే దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాలు పట్టింది ఇంగ్లీష్ మందులు తేరగ రకరకాల మందులు మరి ఇంగ్లీష్ మందులు తేరగనప్పుడు డాక్టర్స్ ఈ పేషెంట్స్ ఎట్లా ట్రీట్ చేసే వాళ్ళు అంటే సింపుల్ చిట్కా సింపుల్ చిట్కా తో ఫిట్స్ ని వాళ్ళు నయం చేసే ఇప్పుడు నేను చెప్పిన గాడినల్ కినోప్యామిటాని ఈ టాబ్లెట్స్ నయం చేయవు అవి ఏం చేస్తాయి ఫిట్స్ రానియకుండా బ్రెయిన్ ని సమాధాన పరుస్తా ఉంటది అంతేగాని ఆ టాబ్లెట్ వేసుకోకపోతే మళ్ళా వస్తుంది ఫిట్స్ అయితే ఆ డాక్టర్స్ నైన్టీన్ లో వాళ్ళు ఏం కనుక్కున్నారంటే ఫిట్స్ కి ఒకటే మందు ఏంటంటే బ్రెయిన్ ని బ్రెయిన్ లో ఏదో లోపం ఉంది అందుకు ఈ షాక్ వస్తుంది మళ్ళీ ఈ బ్రెయిన్ లో ఏం లోపం ఉంది ఎవరు తెలియదు ఇంతవరకు బ్రెయిన్ మీద రీసెర్చ్ కంప్లీట్ చేయగలి ఎవరికి అర్థం కాదు బ్రెయిన్ ఎట్లా ఫంక్షన్ చేస్తారు ఈ రోజు కూడా డాక్టర్స్ అర్థం కాదు ఎందుకంటే బ్రెయిన్ మీద రీసెర్చ్ చేయాలి ఎందుకంటే బ్రెయిన్ ఎట్లుంటుంది తెలుసా మీరు మటన్ షాక్కి పోతే వాడు పెడతాడు మేక మెదడు పెడతాడు అట్లుంటది కదా కానీ మన జీవం బ్రెయిన్ అటా అనిపించదు ఎట్లా కనిపిస్తుంది తెలుసా ప్లాస్టిక్ ప్యాకెట్ల నీళ్లు పోస్తే ఎట్లా అనిపిస్తుంది అట్లాంటది బ్రెయిన్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది తెలుగులో చెప్పాలి ఇంగ్లీష్ చెప్పాలంటే అంటే బ్రెయిన్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అంటే ఒక ప్లాస్టిక్ ప్యాకెట్ లో నీళ్లు పోస్తే నీళ్ళకెళ్ళి ఎట్లా కనిపిస్తుంది బ్రెయిన్ అట్లా కనిపిస్తుంది అట్లా ట్రాన్స్పరెంట్ ఉంటుంది బ్రెయిన్ ఎప్పుడైతే మనిషి చనిపోతాడో చనిపోయినాక మీరు మేకది బ్రెయిన్ అది అట్లా కనిపిస్తుంది అన్నట్టు అట్లా కనిపిస్తుంది అసలు బ్రెయిన్ అట్లా కనిపించదు అన్నట్టు అసలు బ్రెయిన్ అంతా వాటర్ వాటర్ ఉంటుంది లేక రకమైన ఆయిల్ ఆయిల్ టైప్ ఉంటుంది అన్నట్టు అయితే ఇప్పటికి కూడా డాక్టర్స్ ఒప్పుకుంటారు ఏంటంటే బ్రెయిన్ డెబ్బై శాతము కొవ్వు పదార్థం బ్రెయిన్ సెవెంటీ కొవ్వు పదార్థం తగ్గిన ట్వంటీ బ్లడ్ వెజల్స్ కొంచెము మసిల్ ఇట్లా ఉంటాయి అన్నట్టు అంటే సెవెంటీ బ్రెయిన్ లో ఫ్యాట్ కొవ్వు పదార్థం అయితే ఈ సెవెంటీ కొవ్వు తగ్గి బ్రెయిన్ సరిగ్గా ఫంక్షన్ కాదట నన్ను నిన్న వస్తుంటే నాకు ఎందుకు ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది ఈ పాపనోళ్ళు ఉంటారు కదా వాడు చాలా ఫాస్ట్ సార్ చదువుల ఎందుకు ఫాస్ట్ అంటే వాడు విపరీతంగా తింటాడు నెయ్యి నెయ్యి బాగా తింటాడు నెయ్యి పెరుగు కదా నెయ్యి పెరుగు మట్టు ఎక్కువ తింటారు మా దగ్గర ఒక పూజారి తింటాడు ఆయన చెప్తాడు సార్ పెరుగు లేకుంటే అసలు బోదు సార్ ఫస్ట్ ఇట్లా చేతిలో పోసుకోవాలి మేము నెయ్యి అన్నం ఒక ముద్దా ఇంత పోసుకుంటాడు అయితే మా ఫాదర్ కూడా చాలా తెలియగలడు మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ లో చాలా ఫాస్ట్ మా ఫాదర్ లెక్కలు ఇట్లా టక టాకా చెప్పేస్తాడు ఇట్లా ఆ బ్యాలెన్స్ షీట్ చూసి అంటే ఆ ఏడది తప్పందా లెక్క పెడతాడు అంత బ్రిలియంట్ అయితే ఎవరే చెప్తున్నాడు మా మదర్ ఎవరు చెప్పింది గురించి ఆయన అంటే ఎప్పుడు మా ఫాదర్ నెయ్యి నెయ్యి అంటే ఇష్టం మా ఫాదర్ నెయ్యి బాగా వేసుకుని తినేటవాడు అంట అయితే వాళ్ళమ్మ అది గిన్నె ఉంటది అట్లా నెయ్యి పోసేది గిన్నె అన్నంలో నెయ్యి పోస్తే అన్నుంటే చిన్న కప్పు లాగుంటది చిట్టి ఉంటుంది అది దాంట్లోకి వెళ్ళి నీళ్ళు పోస్తప్పుడు నెయ్యి పోస్తేపుడు కొంచెం పోస్తుంటే ఈయన ఇట్లా కిందికి కొట్టేటోడంటే ఎందుకు గుర్తుకు నాకు సెకండ్ తెలియదు కానీ ఆ విషయం అంటే నెయ్యి వాళ్ళకి బ్రెయిన్ బాగా ఫంక్షన్ చేస్తుంది అయితే ఫిట్స్ రోగానికి నెయ్యి అంటే మనం మన దేశంలో నెయ్యి అంటాం ఫారిన్ కంట్రీస్ నెయ్యి ఉంటది కదా వాళ్ళ దేశంలో వెన్న వెన్న ఉంటది బటర్ బటరు చీజ్ ఎక్కువ తింటారట అయితే ఎక్కువ బటర్ తినిపిస్తే ఫిట్స్ పోతాయట అవి మనం కదా నైన్టీన్ లో వాళ్ళు చేసారు నైన్టీన్ ట్వంటీస్ లో అర్థమవుతుందా అయితే ఈ చాండ్ర రోగం గురించి మనం చదువుతుంటే నాకు ఆ విషయం గ్యాప్ వచ్చింది మీకు చెప్పాలనిపించింది అయితే నాకు కూడా తెలుసు నెయ్యి తింటే నెయ్యి కానీ వెన్న కానీ ఇవి తింటే ఏమవుతుందంటే యాక్టివ్గా ఉంటుంది శరీరం నీరసం ఉండదు ఊరికి ఆవలింపలు రావు షార్ప్గా ఉంటుంది ప్రి అలసిపోయినట్లు అనిపించింది నేను గమనించిన చాలా కాలం నేను చాలా తింటాను ఏం చెప్తున్నాను నేను చాలా తిట్టాను అంటే మా ఇంట్లో తెలియదు రెండు మూడు గిన్నెలు రకరకాల ప్లేసుల్లో పెట్టేసి ఉంటావాళ్ళట్టు వాళ్ళు చూడనప్పుడు టక్కల రెండు స్పూన్లు వేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి భయం అంటే డాక్టర్లు ఒక భయం పెట్టారు ఎప్పుడంటే నైన్టీన్ సెవెంటీ పోర్లో ఒక డాక్టర్ భయం పెట్టింది ప్రపంచం వాడు భయం వలన తక్కిన డాక్టర్స్ అంతా వాళ్ళ పుస్తకాలలో అవి రాసేది దాని గురించి కొవ్వు పదార్థము గుండెపోటు వస్తుంది అది కాదు కానీ అన్ని భయపెట్టింది కానీ అవన్నీ అబద్దాలు అన్నట్టు ఒక్క ఆధారం లేదు రీసెర్చ్ లో ఈ రోజు కూడా ఒక్క రీసెర్చ్ స్టడీ కూడా లేదు కొవ్వు పదార్థం తినడం వలన గుండెపోటు వస్తుంది అనేది ఒక్క స్టడీ కూడా లేదు నేను డాక్టర్లను అడుగుతాను ఇట్లాంటి స్టడీస్ లేనప్పుడు మీరు ఎందుకు కొవ్వు పదార్థం గురించి వ్యతిరేకంగా చెప్తున్నారు అంటే నర్వస్ కుంటారు అంటే మనకు తెలుసు అది అబద్ధం అని అయితే కొవ్వు శరీరంలో కొవ్వు పదార్థం కరిగించే ఒక టాబ్లెట్ ఉంటుంది ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా అమ్ముడు పోతున్న ట్యాబ్లెట్ అదే దాన్ని ఇంగ్లీష్లో స్టాటిన్ సెంటర్ స్టాటిన్ సెంటర్ ఆ స్టాటిన్ టాబ్లెట్స్ కంపల్సరీ ప్రతి హార్ట్ పేషెంట్ కి ఇస్తారు డాక్టర్స్ ప్రపంచం అయితే అది అదంతా బోగస్ మంత్ స్టాటిన్ అనేది బోగస్ దానివల్ల నా కోహో గారు కాదట దాని వల్ల నా గేమ్ మంచి కాదట బోగస్ మంత్ మీద వాళ్ళు కోర్టు కోర్టులు సంపాదిస్తున్నారు ప్రపంచ దానికి వ్యతిరేకంగా ఎవ్వరు చెప్పగలిసిస్తున్నాడు చెప్పినా కూడా ఎవ్వరు వినండి మాట ఎందుకంటే ఆ డాక్టర్స్ దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తేనే ఫార్మసికల్ కంపెనీ వాడు ఆ డాక్టర్ కి ఇస్తాడు లేకుంటే వాడికి బహుమానాలు ఇస్తాడు వాడికి ఫారిన్ కంట్రీ కి ట్రిప్స్ ఇస్తాడు వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఫారెన్ ట్రిప్స్ పోవచ్చు ఫార్మా కంపెనీస్ డాక్టర్స్ డక్ ఇస్తాయి డబ్బులు అంటే ఒక రకమైన లంచం అన్నట్టు ఎందుకంటే మా మందులు పేషెంట్ లకి కాబట్టి నేను మీకు మంచి చేస్తా ఇట్లుంటది అన్నట్టు ఫార్మా సేల్స్ ఎట్ట డాక్టర్ డాక్టర్ ని నచ్చ చెప్పాల డాక్టర్ నచ్చింది ఒప్పుకున్నాను అనుకో డాక్టర్ అవే మందులు రాస్తాడు పేషెంట్స్ కి సేల్స్ బాగా అమ్మడమవుతుంటాయి డబ్బులు బాగా కాబట్టి డాక్టర్లని ఫారెన్ కంట్రీస్ పంపిస్తాయి కంపెనీస్ వాళ్ళు ఫైవ్ స్టార్ హోటల్స్ వాళ్ళ వాళ్ళకి పార్టీలు ఇస్తుంటారు వాళ్ళకి పెద్ద పెద్ద బహుమానాలు ఇస్తారు మంచి మంచి మ్యూజిక్ ఫైర్ సిస్టమ్స్ మొబైల్ ఫోన్స్ ఇస్తారు ఇట్లుంటే అది అంత వ్యవస్థ ఈ లోపకు వ్యవస్థ అందుకే ఈ లోకాన్ని నమ్ముకోదని ప్రభు మనకి ఎప్పుడో చెప్పాడు ఎందుకంటే ఇది మోసంతో కూడినది ఈ లోకం కాబట్టి మనము ఈ యొక్క చాట రోగము ఒక బాబు గురించి ఇక్కడ స్టోరీ వింటున్నాం ఏసే ప్రభు జరిగి వాళ్ళ నయన తీసుకొని ఈ బాబుని పదిహేనో వర్షాలు చూస్తున్నాం కదా పంత వార్త పదిహేడవ అధ్యాయం పదిహేనవ వర్షాలు చూస్తున్నాను పదహారవ వచ్చరం తర్వాత ఏం జరిగింది అనేది మనం చూడాలి అయితే ఈ వీడికి చాన రోగం వచ్చినప్పుడల్లా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు తల్లిదండ్రులు చూడలేదా పిల్లోని అయితే వీడు బయట ఆడుకున్నప్పుడు నీళ్ళలో ఆ రోగం వచ్చినప్పుడు లేకుంటే అక్కడ పొయ్యి ఉంటే పొయ్యిలో అంత బాధలు అప్ప పిల్లగాని చిన్నప్పటి నుంచి ఆ రోగం వలన కాబట్టి మళ్ళీ ఆ రోగము ఎవరి వల్ల కూడా బాగా అందుకని ఈశ్వర్ దగ్గర అయితే ఇక్కడ ఒక విషయం మనం జాగ్రత్తగా వినాల ఏం తెలుసా వా వాళ్ళ నాయన ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాడు ఏ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు మీరు వినాలి జాగ్రత్తగా ఏం జ్ఞాపకం చేస్తున్నట్టే ఏసు దగ్గరకు వచ్చి వాళ్ళ నాయన అంటున్నాడు ఒక రకంగా కంప్లైంట్ చేస్తున్నాడు ఏం తెలుసా మీ శిష్యులు ప్రార్థన చేసారు గాని మీ శిష్యుల వల్ల కాలేదు స్వస్థత అన్నాడా అది ఒక రకంగా కంప్లైంట్ లాగుంది ఒక రకంగా శిష్యుల గురించి చిన్న చూపు చూసినట్లుంది ఇంకొక రకంగా ఏసు కూడా కుటుంబం వచ్చేట్లుంది అరే నాతో పాటు రోజు వాళ్ళకు రాలేదా నేను మిమ్మల్ని అందరి అధికారం ఇచ్చేసిన సమస్త రోగముల మీద నీకు అధికారం ఇచ్చిన పొండి అని చెప్పిండే శిష్యులకు అయినా కానీ వాళ్ళు ఫెయిల్ అని కంప్లైంట్ చేస్తుంటే అప్పుడు ఏసు చాలాకోప వచ్చింది ఏసు కోపం వచ్చి పదిహేడవ వర్చంలో ఏమాట వచనంలో ఏమంటున్న చూడండి అందుకు చూడండి విశ్వాసం లేని ఈ రెండు విషయాలు బాగా అంత తీసుకోవాలి ఈ తరం ఎట్లుంది ఈ లోకంలో మనుషులు ఎట్లుండదు ఇక్కడ చెప్తున్నాడు విశ్వాసం లేని మూర్ఖ ఈ రెండు గుణగణాలు మనుషులకు ఈ రోజులలో నీకు విశ్వాసం ఉండదంట రెండవది నువ్వు మూర్ఖువంట అంటే మీ గురించి నేను చెప్తలేను ఈ లోకంలో మనుషులు ఎట్లుంటారట విశ్వాసం ఉండదంట మూర్ఖుడు అరే నీకు విశ్వాసం లేదా అంటే కోపంకి వస్తారు మూర్ఖత్వం అంటే నేను పట్టుకున్న కుందేనికి మూడు కాళ్లే అనేది మూర్ఖత్వం వేరే వాళ్ళు చెప్పాడు అరే నాలుగు కాళ్ళు ఉంటారంటే లేదు మూడు కాళ్లే అంటాడు అన్నట్టు అదే మూర్ఖత్వం అన్నట్టు మూర్ఖుడు వాడి మనసు మూత మూత మూసుకుంటాడు నీ మనసు మూసుకుంటే నీకేం పోద కళ్ళు మూసుకుంటే నీకేం కనిపియావు అట్లనే నీ హృదయాన్ని తెలుస్తే కదా అందులో ఏమన్నా ఆహ్వానించచ్చు కాబట్టి మూర్ఖతరము అంటే గుడితరం అని అర్థం లేక తృణీకరించే తరం ఇది అన్నిటిని రిజెక్ట్ చేస్తా అన్నట్టు చెప్పాలంటే అన్నిటిని తృణీకరించే తరం ఇది మూర్ఖ తరం నాకు కరెక్ట్ నీకేం తెలుసు నేను ఇంత చదువుకున్నా నేను అట్ట చదువుకున్నా అయితే తరము కాబట్టి అటువంటి తరంలో మనం ఉన్నాం ఈ రోజు అయితే ఈ తరం గురించి మాట్లాడుతున్నాడు ఏమన్నట్టున్నాడు మొదటిది విశ్వాసము లేని తరము రెండవది మూర్ఖ ఈ తరంకి రెండు గుణగాలు ఉన్నాయి ఈ లోకంలో కాబట్టి ఏమంటున్నాడు చూడండి ఎంత కాలం మీతో మీతో నేను ఎంత కాలం తరమా విశ్వాసం లేని తరమా మీతో నేను ఇంకా ఎంత కాలం ఉంటాను చూడండి ఎంతవరకు మిమ్మల్ని సహించాలా చూడండి విశ్వాసం లేని వారిని మూర్ఖులను ఆయన సహించలేడు ఇంకా ఎంతకాలం నేను సహించాలా ఏసు గుణగనం అది ఇంకా ఎంతకాలం సహించాలా ఆయన ఎంత దీర్ఘము దయ గలదేవుడు నిన్ను ఇంకా సహిస్తున్నాడు నువ్వు ఆయన ధృవీకరించిన నువ్వు ఏ స్టోరీ స్వీకరించకున్నా కూడా నిన్ను సహిస్తున్నాడు ఆయనలో ఉన్నది అది ప్రేమ నీ జీవితాన్ని నువ్వు ఆయనకు ఇంకా సమర్పించుకోలేదు నీ పాప జీవితాన్ని నువ్వు ఇంకా విడిచిపెట్టలేదు నువ్వు ఇంకా వాప్సం పొందలేదు అయినా కాని నిన్ను భరిస్తున్నాడు ఎందుకంటే నువ్వు మూర్ఖంగా ఉన్నావు అన్నింటినీ తృణీకరిస్తున్నావు అయినా గాని నిన్ను సహిస్తున్నాడు ఇంకా ఎంతకాల మీరు సహించాలి చూడండి మీకు ఒక విషయం చెప్తున్నావు ఒక కాలం వస్తుంది త్వరగా ఇంకా మిమ్మల్ని సహించడు ఆయన విడిచిపెట్టేస్తాడు ఎందుకంటే మనం కూడా చూస్తాం కదా మన చుట్టాలలో కానీ మన బంధువుల కాని మన కుటుంబీకుల కానీ ఎవడన్నా పిచ్చిగా తిరుగుతా ఉంటే ఎన్నిసార్లు చెప్తాం బుద్ధి చెప్తాం నచ్చ చెప్తాం అరే వీళ్ళు చెడిపోతున్న వీళ్ళు చెడిపోతుంది ఒక ఏం చేస్తాం వాడు వినకపోతే చెప్పి చెప్పి ఈ స్వరావు కూడా అంతే కాబట్టి మూర్ఖ విశ్వాసం లేని తరాన్ని తరం అంటే ఒక జనరేషన్ ఇంగ్లీష్ జనరేషన్ అంటాం ఒక తరం ఇది మనం ఉన్నది ఇంకా భరించడు వదిలేస్తాడు కాబట్టి ఆయన వదిలేస్తే ఏమైంది అస పరిస్థితి ఇప్పుడు నువ్వు పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అంటే నిజంగా మూడు కాలు ఉంటాయి కుందేలుకి ఉండవు కదా వాళ్ళ కుందేలు కనిపిస్తున్నప్పుడు ఈ పరిస్థితి ఏమవుతుంది అప్పుడు బుద్ధి తెచ్చుకొని కూడా వేస్ట్ కదా బుద్ధి తెచ్చుకొని వేస్ట్ కదా చివరికి అరే నేను నమ్ముకుంది అంత తప్పే నేను ఎంత గుడ్డివాణ్ణే అని అప్పుడు నువ్వు బుద్ధి తెచ్చుకొని ఏమి లాభం నీ ప్రాణం కోల్పోయినాక నీ జీవితం కాలం ముగించుకున్నాక అప్పుడు తెలుసుకుంటే ఏం లాభం ని చివరి కాలంలో అవన్నీ తెలుసుకుంటే ఏం లాభం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు ఎనక్కడికి కదా కనీసం నీకు జ్ఞానం ఉన్నంత కాలం కనీసం నీ బ్రెయిన్ ఫంక్షన్ చేస్తున్నంత కాలం నీకు కళ్ళ కనిపిస్తున్న ఈ వస్తువులు ఇవన్నీ ఈ పదాలు ఈ అక్షరాలు నీకు అంత మంచి అంత గట్టిగా ఉన్న గట్టిగా ఉన్నప్పుడు తెలుసుకుంటావా తెలుసుకోలేదు కాబట్టి ఇక్కడ మనకి ఒక హెచ్చరిక చెప్పబడుతుంది ఏంటంటే మనము అటువంటి తరంలో ఉండాలనా గుడ్డి తరంలో ఉండాలనా మూర్ఖ తరంలో ఉండాలనా లేక విశ్వాసం లేని తరంలో ఉండాలనా అవుతుందో కాదా అవుతుందో కాదా అనేది విశ్వాసం లేని తరం ఏమి లేదు లేని తరంలో ఉంటావా ఉన్న తరంలో ఉంటావా ఎందుకు అనుమానం అన్ని పొందినామనేసి నీకు తెలియదా ప్రార్థన అన్ని పొందినమని ప్రార్థించమన్నాడు అడుగుడి ప్రతిదీ ఇవ్వడను తడి తిరగడును వెదకడి దొరుకును అన్నాడలేదు కానీ అడుగు ప్రతిదీ అనుగ్రహించమ పర్లోకం ఉన్న తండ్రికి అవి ఇవ్వడం చాలా ఇష్టమంట మీకు ఏమి కావాలనో అవి ఇవ్వడం అనేక ఇష్టం అంట ఎందుకంటే మనకు కూడా మన పిల్లలకి మోటార్ సైకిల్ కొనుక్కొంట బొమ్మ కొనుక్కొని వచ్చి ఎందుకు కొనుక్కొచ్చి ఇచ్చినొమ్మ పాపకి పాపకి ఇష్టమా నీకు ఇష్టమా పాపకి ఇష్టం కాదు నీకు ఫస్ట్ పాయింట్ అది ఫస్ట్ పాయింట్ ఫస్టే అర్థం చేసుకోవాలి షాప్కి పోయినప్పుడు పాప చూసిందా నువ్వు చూసినావా కాబట్టి నీకు నచ్చింది అది యేసు కూడా అంతే యేసుకి ఏమి ఇష్టమో అది మనకు కూడా ఇష్టం కానీ ఆయనకి ఏమి ఇష్టం లేదో అవి మనకి ఇష్టం ఇదే కన్ఫ్యూజన్ మనకి అర్థమవుతుందా ఈ లోకంలో నీకు ఏమి కావాలని కోరుకుంటున్నావో అది దేవుడికి కూడా ఇష్టమా అని ఎవరు పరీక్షించకుండా కష్టపడతా ఉంటారు ఈ లోకంలో ప్రయాస పడతా ఉంటారు అంత శ్రమపడి అలిసిపోయి ఇంటికి వస్తా ఉంటాము దుఃఖములు అయ్యో ఏమి కాలేదే అని కానీ ఆయనకు తెలియదా నీకు మోటార్ సైకిల్ కొనియన్నా కారు కొనియన్నా ఇంకెదో కొనియాలని తెలియదా నువ్వే చెప్తే ఈ లోకంలో ఉన్న తండ్రి వయ్యండి నువ్వు నీ పిల్లవాళ్ళకి అవి ఇవి ఆయన పరమ తండ్రి ఇంకా ఎంత బాగా తెలుసు ఆయన దేవుడు నేను కలిగిన వాడు నీకు గురించి నీ జీవితం గురించి నీ భవిష్యత్తు గురించి నీకంటే ఆయనకే తెలుసు కదా రేపటి గురించి ఎవరు చూడలే గతం గురించి ఎవరు బాధ అది అయిపోయి నువ్వు ఇప్పుడున్నావు నీకు ఈరోజే తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు కానీ ఇంకొక గడియలో ఏం జరగబోతుంది నీకు తెలుసా ఈశ్వరు తప్ప ఏమని తెలియదు కాబట్టి భవిష్యత్తు ఆయన చేతిలో సురక్షితంగా ఉంది అదే దావేది రాజు అంటాడు కీర్తన గ్రంథం నలభై ఆధ్యాయుల నా భవిష్యత్తు ఆయన చేతిలో ఎంతో సురక్షితంగా ఉందట అది ఎట్లా ఉందంటే ఊహించ ఊహకు అంతు పఠనిది నా భవిష్యత్తు ఆయన ఆయన చేతిలో భద్రపరచబడింది అది బహు విస్తారంగా ఉంది ఊహించని రీతిగా ఆయన దాన్ని బై తీసుకొని పైకి తీసుకెళ్తారంట మన మన భవిష్యత్తుని అది లెక్కకు మించింది అది చెప్పడానికి సరిపోదంట అంతగా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడనేసి కీర్తల బృందం నలభై దేవుడు చాలా బాగా చెప్తాడు కాబట్టి అవన్నీ చేసి ఇంతకాలం చేయలేదని కాదు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిండు దేవుడు ఇంకా చేయబోతున్నాడు అది మన విశ్వాసం ఇంకా గొప్ప గొప్ప చేస్తాడు నా జీవితంలో చేసిండు ఊహించడానివి అసలు నా వల్ల గానే కావు నేను నా నేనే ప్రయత్నం చేస్తే నేను ఈ రోజు ఉండనే పోతిగా కానీ నేను ఈ రోజు ఇంత ఈ రీతిగా ఉన్నానంటే అది కేవలం ఆయన తలంతే నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నా జీవించిన విధానం నాకు తెలుసు నా చిన్ననాటి కాలం నాకు తెలుసు నా శరీరంలో ఉన్న రోగాల గురించి నాకు తెలుసు అది ఏ డాక్టర్ కి అందు పట్టలేదు ఎవరిన వరకు నేను ఆ శ్రమలకు పోవాల్సి వచ్చింది నేను సరిగా చదువుకోలేదు స్కూల్ స్కూల్ అంతా పోయింది నా చదువులన్నీ నేను ఎప్పుడు ఇంటి దాని ఉండేటట్టు నేను ఎందుకంటే శర్రమంతా రోగం ఉండేది నాకు అలర్జీస్తో కుండ్లు అయ్యేది చేప పొట్టెళ్ళేటట్టు వెళ్ళేది నా శరం ఇంత పెద్ద పెద్ద కొట్టేళ్ళు నాకు కుండ్లకెళ్ళి అందులో నుంచి చీము నెత్తురు చాలా నీసి వాసం నా దగ్గర ఇంత పెద్ద డబ్బా నా దగ్గర దాన్ని ఏమో మలా ఒక డాక్టర్ ఉండేవాడు పారాడైజ్ హోటల్ దగ్గర ఉండేది ఆ హాస్పిటల్ క్లినిక్ ఇప్పుడు లేదు అది ఆ డాక్టర్ పేరు ఫంతమ్ బేకర్ నైన్టీన్ సిక్స్టీ సెవెంటీస్ ఆ టైంలో ఉండేటోడు ఆ ఫేమస్ డాక్టర్ ఆయన ఒక్కడే డాక్టర్ హైదరాబాద్ ఎంత ఆయన ఎప్పుడెప్పుడు లండన్ లో చదువుకుని అక్కడే ఇంకా వృద్ధాప్యంలో హైదరాబాద్కి వచ్చేసి ఆయన అంతం బేటర్ అనే పేరు డాక్టర్ పేరు మా నాయన నన్ను అక్కడ తీసుకుపోయేటోడు తీసుకుపోతే ఆయన ఇంత పెద్ద డబ్బాకి ఇచ్చేటోడు మలాం తెల్లగొట్టారు అది ఆ ఇంటిమెంట్ లాగా మొత్తం పూసుకునేవాడు నేను ఆ ఏవి పనిచేయవు అవి ఏ ఆయింటమెంట్స్ పంజేవు ఆయన కూడా అట్లాంటిది ఒకటి మత్తు మంది ఇచ్చాడు ఒక టాబ్లెట్ బెట్నలిన్ దాని పేరు మాకు టాబ్లెట్ చిన్న టాబ్లెట్ బాగుంది బెట్నలిన్ ఆ టాబ్లెట్ పేరు ఇప్పుడు మీరు సెట్రిజిన్ ఎట్లేసుకుంటారు సర్దికి అట్లా బెట్నలిన్ ఒక టాబ్లెట్ ఇస్తాడు ఆ మంట మర్చిపోవడానికి వరకు మంచి పడుకోవడానికి వరకు అది వేసుకొని మనుగుంటుంది అట్లా పరిస్థితుల్లో నా జీవితకాలం కానీ చిన్నప్పటి నుంచి మా మమ్మీ ప్రార్థన నడిపించింది దాన్ని ఈ రోజు ఈ రీతి నిలబడ్డను దేవుని సేవలో దేవుని కొరకు అంటే కేవలం మా మమ్మీ ప్రార్థన ద్వారానే ఆమె నడిపించింది ఆమె అందరినీ నడిపించింది పిల్లలు అందరినీ బాగా ప్రార్థనలు అందరినీ కానీ నాకు ఎందుకో స్పెషల్ టైం పెట్టింది నా కొరకు లేక ఆమె దగ్గర కూర్చొని ఎక్కువ నేను నేర్చుకుంటే ఎప్పుడు ఆమె దగ్గర ఉండటం నేను తమ్ముళ్ళు అన్నీ పోతే ఆమె దగ్గర ఎప్పుడు ఉంటాడు నేను చిన్నప్పటి చట్ల ప్రార్థనలో ఆయన నేర్చుకోవడం లేక ఆమె నడిపింపు వలన ఈ రోజు ప్రభులో చివరి వరకు ఉండాల ఉండగలుగుతున్నాను ఇంతవరకు ఉండగలుగుతున్నాను అది నేను సాక్ష్యం ఇస్తున్నాను ఆ రోగం విడిచిపెట్టింది ఎందుకంటే చిన్న పనిచేసిన ప్రార్థనల ఫలం ఏ రోజు ఖచ్చితంగా ఇది విడిచిపెట్టాల్సిందే నన్ను ఇంకా ఎంతకాలం బాధిస్తారు ప్రభు దానికి సమయం ఇచ్చిండు ఒకరోజు దాన్ని గద్దెచ్చిండు అది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఈ రోజు మచ్చళ్ళు ఉంటాయి కానీ ఆ కొలు లేవు ఆ పండ్ పుండ్లు లేవు నాకు జ్ఞాపకం ముందే ఒకరోజు చాలా బాధపడిన ఏడుస్త ఏడుస్తూనే ఉన్నాను ఎందుకు ఏడుస్తూనే ఉన్నాను అంటే మా ఇంట్లో కోళ్ళు ఉండేది ఓ యాభై అరవై కోళ్ళు ఉండేది అయితే ఆడ నేను ఇద కూర్చొని కాఫీ ఆవుతా నేను నేను కుటు హై స్కూల్ ఉన్నాను లేకపోతే ప్రైమరీ హై స్కూల్ ప్రైమరీ అదే అప్పర్ ప్రైమరీ స్కూల్ అనుకుంటా సెవెంత్ క్లాస్ ఏమో ఆ గడప దగ్గర ఆ కోడి వచ్చి ఇక్కడ కొట్టి నా ఇక్కడ ఇక్కడ కుండు ఉండేది అది అది పురుగల్పుందేమో అది వేస్ట్ కొంటే అది భరించదని వేదన కుండే ముందే నొప్పి ఉంటది కదా కోడిస్తే ఇంకెంత భయంకరంగా ఉంటుంది అందుకే రక్తం కదా అంత భయంకరంగా ఉండే నా కోళ్ళంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అంటే తినడానికి కొరకు కాదు కోళ్ళ అంటే చాలా వరకు తినడానికి ఐ లవ్ చికెన్ అంటే నిజంగా దాన్ని ప్రేమిస్తానని కాదు కదా ఐ లవ్ చికెన్ అంటే తినడానికి కొరకు ఐ లవ్ అన్నట్టు కానీ కోళ్ళని ఎత్తు పని మంచిగా ఆడుకున్నట్టు నాకు అంతగా ఇష్టం అంటే ఫోటోస్ కూడా నేను చిన్నప్పటి కోళ్ళని ఫోటో దిగినట్లు అటువంటి కాలంలో అయితే చిన్నప్పటి నుంచి దేవుని వాక్యంలో ప్రార్థనలో మా మమ్మీ నన్ను పెంచింది కాబట్టి ఆ విశ్వాసం నాలో ఉంది ఎన్నో కష్టాలు ఉన్నాయి అన్నింటికి వెళ్ళిపోవడం విడుదల కల్పించుకుంటుంది ఎందుకో తెలుసా కేవలం విశ్వాసం వల్ల కేవలం విశ్వాసం వల్లనే కాబట్టి ఆయన చెప్తున్నాడు ఇంకా ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలా మీకు విశ్వాసం లేకపోతే మిమ్మల్ని ఎంతకాలం సహించాలని రోగుల రాష్ట్ర పత్రిక ఎన్ని విధాలు ఉంటాడు విశ్వాసం రోగుల రాష్ట్ర ఏదైనా విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవుడికి ఇష్టం గా ఉన్నాడు హెబిల్ రాష్ట్ర పత్రికన హెబుల్ కాబట్టి చూడండి పదకొండవ అధ్యాయం హెబుల్ రాష్ట్ర పత్రిక పదకొండవ మొదటి అధ్యాయంలో పదకొండవ అధ్యాయం మొదటి వచ్చినే విశ్వాసం ఇది మీకు అర్థం కాల ఎందుకంటే ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది తెలుగులో గానీ ఇది మీకు అర్థం కాల అర్థమైతే ఎందుకు అనుమానాలు వస్తాయి అర్థం కాకపోతేనే అనుమానాలు వస్తాయి కదా అర్థమైనా అనుమానాలు ఉండవు కాబట్టి ఈ ఒక్క వాక్యం ఏ పుస్తకంలో ఉండదు ప్రపంచంలో ఏ మత గ్రంథాలలో ఉండదు నువ్వు ఏ మతం తీసుకో విశ్వాసం గురించి ఏ మతంలో ఉండదు వాళ్ళకు తెలియదు కూడా విశ్వాసం అంటే నువ్వు ముస్లింస్ని అడుగు హిందూస్ని అడుగు ఏ మతస్థులను అడుగు అది విశ్వాసం అంటే ఏంటి అంటే ఎవడు చెప్పలేడు ఎందుకంటే వాళ్ళకు తెలియదు అందుకు నీకు అనుమానం వస్తూ ఉంటుంది విశ్వాసం అనేది ఏదో నీకు తెలిసిందనుకో ఇక నీకు ఎట్టి పరిస్థితుల్లో అనుమానం ఉండదు మాకు అనుమానం ఉండదు మాకు అనుమానం ఉండదు ఈ కార్యం జరుగుతుందా జరుగుదా అనే అనుమానం ఉండదు ప్రార్థన చేస్తాం జరుగుతుంది ఒకవేళ జరగలేదంటే ఇంక ఇంకా టైం రాలేదు కానీ కష్టంగా జరుగుతుంది ఎందుకంటే ప్రతిదానికి సమయం కాలేదు తొమ్మిది నెలలు కాంతే పిల్లవాడు పుట్టాడు ఎందుకు పెట్టిండు దేవుడు తొమ్మిది నెలలు పరిపక్వం చెందాలా సమయం సమయం సంపూర్తి కావాలా కాబట్టి ప్రతిదానికి టైం ఫిక్స్ చేసిండు ఒక పం ఒక పండు ఒక కాయ కావాలంటే ఒక పువ్వు పువ్వుల పుట్టాలంటే ఇరవై నాలుగు గంటలు అవుతుంది మరొక ఇరవై గంటలు అయితేనే అది కాయ అవుతుంది మరో ఇరవై గంటలు అయితే పండు అవుతుంది టైం పెట్టింది దేవుడు ప్రతిదానికి ఎందుకు పెట్టిండంటే మనము ఒక విధేయత నేర్చుకోవడానికి కొరకు ఒక సిస్టమేటిక్ లైఫ్ నేర్చుకోవడానికి కొరకు ఓర్పు సహనాలు కలిగి జీవించడానికి వరకు ఇట్లాంటి టైం పెట్టిండు దేవుడు అందులో మనల్ని గుర్తింపజేసాడు టైము ఈ లోకంలో టైం పెట్టినాక దాంట్లోకి వచ్చిన మనం ఎప్పుడైతే శరణాన్ని విడిచిపెడతామో టైంలోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతాం మనకు టైం ఉండదు ఇప్పుడు ఇంకా టైం కాలేదు గారు ఇంకా టైం కాలేదు అబ్బాయి ఇంకా ఎంతసేపు ఇంకా ఎంతసేపు అంటా ఉంటాం ఎందుకు అంటా ఉంటాం తెలుసా మనం ఇంకా టైంలో ఉన్నాం కాబట్టి ఒకసారి టైంకి వెళ్ళి వెళ్ళిపోతే ఇంకెంతసేపు అనే పదం ఉండదు ఇంతేనా టైం ఇంక ఇంతేనా అసలు టైం గురించి బాధపడం అనుమానించం దాని గురించి అసలు ఉండదు కానీ ప్రణానందలు ఉంది ఒకరోజు టైం ఆగిపోతుంది అర్థమైందా ప్రప క్లియర్గా ఉంది ఒక రోజు ఒక టైం ఆగిపోతుంది అంటే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడంట గద్దీస టైం ని చల్ ఆగిపో అంటాడంట చరిత్రలో ఆగింది టైం మీకు తెలుసలేదు యోశుభ కాలంలో అంటే ఒకసారి నెరవేరీది లేదా టైం టైం ఆగిపోతుంది ఒక దినం ఆగిపోయింది గతంలో చరిత్రలో ఇక మీదట శాశ్వతంగా ఆగిపోబోతుంది ఆయన ఈ లోకంలోకి వచ్చినాక ఈ టైం కాలం ఆగిపోద్ది ఈ కాలం ఈ ఫ్యాన్ ఇంకా తిరగడం ఆగిపోతుందంట అంటే ఇది తిరుతుంది అది క్లాక్ బాయిస్ అంటారు దీనికి తిరగడం టైం ఆగిపోతుంది ఎందుకు ఆగిపోద్ది మనం టైం లెక్క బయటకు వచ్చేసినాం ఇంకా అవసరం లేదు దానికి శాశ్వతంగా ఆయనతో ఉండబోతున్నాం సదాకాలం అంటే దానికి ముగింపు అనేది ఉండదు అటువంటి కాలం వరకు మనం సిద్ధపడాలా అది ప్రాముఖ్యమైనది మన జీవితంలో కాబట్టి ఇక్కడ ఒక వాక్యం గురించి చెప్పబడిది ఏంటంటే విశ్వాసము అంటే ఏందో నీకు తెలవకపోతే నీకు విశ్వాసం ఎట్లా వస్తుంది నీకు నిజంగా విశ్వాసం ఉందా లేదా తెలుస్తుంది ఒకవేళ ఆ విశ్వాసం లేకపోతే కార్యాలయం ఎట్లయితాయి విశ్వాసం ఉంటే కార్యాలయతాయి విశ్వాసం అంటేనే తెలకపోతే విశ్వాసం ఎట్లుంటది కాబట్టి ఇక్కడ బైబుల్లో ఒకటే స్థలంలో ఉంది విశ్వాసం అంటే ఏందో ఇంకా ఎక్కడ దొరకది ఏ బుక్స్లో దొరకదు ఏ డిక్షనరీలో దొరకదు ఏ పురాణగాథలలో కూడా ఉండదు ఇక్కడ ఒక్క ఉంటది విశ్వాసం అంటే ఏందనేది అందుకే నేను దీన్ని నమ్ముతున్నాను అందుకే దీని మీద ఆధారపడుతున్నాను విశ్వాసం అంటే ఏంటంటే చూడండి నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అంట నిరీక్షణ అంటే తెలుసా వెయిటింగ్ ఎదురు చూస్తున్నాం చూడం దాని నిరీక్షణ అంటాం రేపు ఏమో జరగబోతుంది రేపు ఇది రాబోతుంది అనేది నిరీక్షణ లేక మీరు ఒక ఆర్డర్ చేస్తారు ఇంటర్నెట్ లో ఆర్డర్ చేస్తారు అది ఇంటికి వస్తుంది పలాని టైం కానీ ఎదురు చూస్తూ ఉంటారు ఆన్లైన్ ఆన్లైన్ బిర్యానీ బుక్ చేస్తారు ఇంటికి వస్తుంది ఇంటికి ఎదురు చూస్తా ఉంటారు కదా ఎదురు చూస్తూ ఉంటాం అది నిరీక్షణ అంటాం కాబట్టి విశ్వాసం అంటే ఏం వెళ్తా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం దేని గురించి మీరు ఎదురు చూస్తున్నారో అది ఆల్రెడీ కన్నకు కట్టినట్టుగా కనిపిస్తుంది అది విశ్వాసం అంట అంటే ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో అది ఆల్రెడీ మీకు మీరు పొందుకున్నారనేది విశ్వాసం అంట అర్థమైంది నికు విశ్వాసం అంటే ఏందో అది ఎట్లా తెలుస్తుంది ఉదాహరణకి ఇప్పుడు ఈ స్టూల్ ఉంది ఈ స్టూల్ ఇక్కడ లేదనుకో మళ్ళీ విశ్వాసం ఎట్లుంటది సైన్స్ కి విశ్వాసానికి తేడా అదే సైన్స్ ఏమంటే తెలుసా చూస్తేనే నమ్ముతా విశ్వాసం ఏంటో చూడకుండా నమ్మితేనే నీకు ధన్యత చూడకుండా నమ్మాలా ఎందుకంటే అలా టూ స్టూల్ ఉంది అని ఫిక్స్ అయిపోవాలా దాని మీద అక్కడ ఉందని నమ్మాలా నేను చాలాసార్లు చూసినా నా జీవితాల్లో ఎగ్జాంపుల్స్ ఒక రోజు ఒక విలువగల బుక్ పోయింది విలువగల బుక్ పోయింది ఇక నాకు బాధకరంగా ఉంది అరే ఆ బుక్ ఎట్టకాలా నేను చూస్తున్నాను నా హృదయలో పలాని పలాని స్థలాల్లో డెస్క్ లో పొద్దున చూస్తే నిజంగా అక్కడ ఉంది డెస్క్ లో అర్థమవుతుందా అంటే ఈ వాక్యం నెరవేరుందా లేదా ఎన్నిసార్లు నెరవేరుతుంటది మనం తలలు నేను తలాలు ఆ దారిలో పోయిన అక్కడ ఉంటే బాగుంటది నిజంగా అక్కడ ఉంటుంది పోతే చిన్న చిన్న దశలో చిన్న చిన్న విషయాలలో ప్రభు మన విశ్వాసం ఎట్లుందో చూపిస్తారన్నట్టు ఆ విశ్వాసం నీకు కావాలా అర్థమవుతుందా ఇక్కడ ఇంకా చాలా బాగుంది ఏమని చూడండి అదృశ్యమైనవి ఆ అదృశ్యమైనవి ఉన్నవి అనటకు రుజువట అదృశ్యం అంటే ఏంటి కండ కనిపించనివి కండ్ల కనిపించనివి ఉన్నవి అని రుజువట విశ్వాసం అంటే సో నీ విశ్వాసం అంటే ఏం తెలుసా నీ కళ్ళ కనిపించలేదు రేపు ఏమైందో తొమ్మిది అంటే ఏమవుతుందో కానీ అది ఆల్రెడీ జరిగింది అనేది విశ్వాసం అంట నువ్వు అనుకోవాలంట కళ్ళ జరగదు నాకు కనిపించలేదు కానీ అది నెరవేరుతుంది అందుకే ఈ కళ్లతను చూడద్దు ఈ కండ్లతను చూడద్దు ఇది మాంసపు కళ్ళు ఇక్కడ నుంచి చూడండి హృదయం అనే నేత్రం హృదయ నేత్రవత్వం చూడండి వాటి హృదయం నేత్రాలు కనిపిస్తాయా అది విశ్వాసం అది దీనికి కూడా కండ్లు అనేది విశ్వాసం అసలు తెలివి ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా చెప్పండి సైన్స్ ఏమంటది తెలివి ఎక్కడ ఉంటుంది బ్రెయిన్ లో ఉంటది అంటది కానీ బాధ ఎక్కడ ఉంటది అది బొందుకోవాలి బ్రెయిన్ లో ఉంటదు ఇక్కడ ఉంటది అందుకు బైబుల్ అంటుంది హృదయం అన్నిటికంటే మోసకరం అయింది అంతా ఇక్కడ జరుగుతూ ఉంది ఇక్కడ కాదు నాకేమనిపిస్తుంది ఇది సైంటిఫిక్ వాళ్ళు ప్రూవ్ చేయలేదు కానీ బైబుల్ చెప్తుంది హృదయము బ్రెయిన్ కి చెప్తుంది అది పొందుకోవాలి అది బొందుకోవాలని బ్రెయిన్ ఏం చేస్తుంది తెలుసా నీ శరీరానికి సిగ్నల్స్ పంపిస్తుంది అప్పుడు నువ్వు పోతావు యాక్షన్ పరిగెత్తుడు చేతులు పెట్టుడు చేయడం ఇవన్నీ యాక్షన్ అన్నట్టు యాక్షన్ ఏమో బ్రెయిన్ నడిపిస్తుంది బ్రెయిన్ ఈ హృదయం నడిపిస్తానికి నీ హృదయం జాగ్రత్త చాలా మంది బ్రెయిన్ ఏమి సరిగా అంటే నువ్వేమన్నా అవును నాకు దిమాక్ చాలా మంది అదే కామన్ సెన్స్ ఉపయోగించే నాకు కామన్ సెన్సే లేదంటే వాడికి ఇంత కోపం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపంతో నట్టు వాడు నన్ను అది నీకు దిమాగ్ లేదా అంటే ఇంగ్లీష్లో కామన్ సెన్స్ లేదా అర్థం నేనేమంటే నాకు కామన్ సెన్స్ లేదు బ్రదర్ అంటే వాడికి పిచ్చి పడతానట్టు వాడు తిరుగుతున్నాడు ఒక కోపంతో నాకు నిజంగా కామన్ సెన్స్ లేదంటే మళ్ళీ నీకు సెన్స్ ఉంది ఇప్పుడు నేను చెప్తుంది ఏం సెన్స్ అది కామన్ సెన్సా బ్రెయిన్తో అది పనిచేయాల్సింది హృదయంతో పనిచేయాలి ఎందుకంటే అన్ని యుద్ధాలు ఇక్కడ జరిగినాయి స్టార్టింగ్ లో చరిత్రలో బయట జరిగింది కాదు బయట జరిగింది ఓన్లీ నిజ స్వరూపం కానీ నిరీక్షించింది ఎక్కడ నీ హృదయంలో కదా అన్ని ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి మీ హృదయంలో చూసుకోండి ప్రతిదీ సరే ఇది ఎవడు గుర్తించింద్రు ఇది నేను మీకు ఒక్కటి చూపించి వాక్యాన్ని అయితే రెండవ వచనం నుంచి చాలా ఉన్నాయి ఏమున్నాయి అంటే గతంలో సృష్టి మొదలుపొని ఈ రోజు వరకు లేక రెండు సంవత్సరాలకు ముందు గొప్ప గొప్ప దేవుని భక్తులందరూ ఎట్లా విశ్వాసంలో జీవించింద్రో హెబల్ రాష్ట్ర పాత్రిక పదకొండో చాలా ఇష్టం ఎందుకంటే బైబిల్లోని గొప్ప భక్తులందరి గురించి ఇక్కడ ఒక్క పత్రిక ఒక్క అధ్యాయంలో నేను ఆశపెట్టి మొదలుకొని అబ్రామ్ ముందు నోవా గురించి కెయిన్ హేబెల్ గురించి మూడో నాలుగవ వర్షంలో హేబేల్ గురించి ఐదవ వర్షంలో ఈను గురించి దాని తర్వాత ఏడవ వర్షంలో నోవా గురించి ఎనిమిదవ వర్షంలో అబ్రామ్ గురించి చూస్తా మనం తొమ్మిదవ వర్షంలో యాకోబ గురించి ఇసాక గురించి కదా పదకొండవ వర్షంలో సారా గురించి అట్లా అంత గొప్ప గొప్ప దేవుని బిడ్డలందరూ ఎంతగా విశ్వాసంలో వాళ్ళు జీవించరు కొనసాగించరు ఒక్కరు ఫెయిల్ కాలేదు వీళ్ళందరూ ఒక్కరు ఫెయిల్ కాలేదు విశ్వాసంలో జీవించారు కాబట్టి మనం లెసన్ నేర్చుకోవాలా ఏందా నువ్వు ఫెయిల్ కావద్దు అంటే నువ్వేం చేయాలా నువ్వు విశ్వాసంలో బలపడాలా ఫస్ట్ పాయింట్ చూడండి విశ్వాసంలో బలపడాలంటే ఎట్లా వస్తుంది విశ్వాసం అంటారు చాలా మంది నువ్వు ఎప్పుడు నువ్వు ఇంతకాలం దేవుల్లోనో అండ్ నీకు ఎందుకు అనుమానం వచ్చింది అంటే ఒక సీక్రెట్ నువ్వు మర్చిపోయినావు విశ్వాసం విశ్వాసం బలపడాలంటే ఒక సీక్రెట్ ఉంది బైబుల్లో నీకు తెలుసు కానీ దాని గురించి దేవుని వాక్యము వింటనే విశ్వాసం కలుగుతుంది సీక్రెట్ ఎప్పుడో బయలుపరచబడింది అది సీక్రెట్ కాదు ఇంకా దేవుని వాక్యం వింటనే విశ్వాసం బలపరచబడతాడు అందుకే మేము ఊరికే చెవులకు పెట్టుకుంటాం హెడ్ నేను చెప్పిన వాక్యాలు నేనే వింటా ఉంటాను మీకు తెలుసలేదు ఎన్నిసార్లు ఎవరో చెప్పిన వాక్యాలు వినొచ్చు కదా నేను నేను చెప్పిన వాక్యాలు నేను వింటుంటే నన్నే హెచ్చరిస్తాడు వాక్యం నేను ఎన్నిసార్లు పాలసీ ఇది నేను చెప్పినా నాకు చాలాసార్లు ఇవి డౌట్స్ వస్తాయి ఇవి నేను ఎప్పుడు చెప్పినా నేనే నేర్చుకున్నట్లుంటాయి కొన్నిసార్లు వాక్యాలు అట్లా నా విశ్వాసం బలపరచబడతా ఉంటుంది మనకి వాక్యము ఎంతగా చెవులకు పోతా ఉంటే అంతగా విశ్వాసంలో బలపరచబడతా ఉంటాం ఎన్నో సంవత్సరాలు ఉద్దేశం మనం అంటే ఎంతగా విశ్వాసం పోగొట్టుకున్నామో చూసుకోండి పొద్దున లేచి ఏమేమో ఏమేమో వాటికి టైం వేస్ట్ చేస్తూ ఉంటాం పనికిరాలి వాటి కొరకు క్షేమే వాటి కొరకు కానీ ఎప్పుడన్నా మనము కనీసం ఒక గంట సేపు పొద్దున్నేసి వాక్యం వాట్సాప్ లో రుదుతా ఉంటాము రుద్దుతా ఉంటాం రుదుతా రోజంతా కానీ ఎవడన్నా వాట్సాప్ లో వాక్యాలు వింటారా అంత ఓపిగా ఉందా ఎటువంటి తరంలో ఉన్నామో ఊహించుకోండి విశ్వాసం లేని తరము మూర్ఖ త్వరం వాట్సాప్ వాట్సాప్ ఎందుకు రుదుతారా అంటే వాడికి కోపం వస్తుంది ఎందుకు రుదుతవరా అసలైన బుక్ ని మర్చిపోయి ఫేస్బుక్ పట్టుకున్నారు అసలు అది ఫేస్బుక్ అంటే నిజంగా ఫేస్బుక్ అది అది బుక్క బుక్ కాదు కదా అంటే మళ్ళీ మూర్ఖ తరమా అది బుక్ కానీ కాదు ట్విట్టర్ అంటే తెలుసా మీకు ట్విట్టర్ అంటే మీకు ట్విట్టర్ అంటే ఇది తెలుసు అసలు నాకు ట్విట్టర్ అంటే చిన్నప్పుడే తెలుసు ఏంటో అది ఒక పిట్ట మళ్ళీ చెప్పండి అసలైన అసలైన పిట్టని మీరు మార్చి లేదా దాని అర్థమే తారు మార్చి లేదా మూర్ఖతరమా కాదా చెప్పండి అన్నీ అట్లా వాట్సాప్ అంటే అర్థమే తెలుసా వాట్స్ హ్యాపనింగ్ అక్కడ నుంచి వచ్చింది పదం ఎవరు అడిగిన నేను చాలా మంది అడిగిన ఎవరిస్తులు అది ఎవరు తెలియదు అది ఎందుకు తెలియదు అంటే వాళ్ళకి అసలు తెలియదు కదా ఒరిజినల్ తెలియదు వాళ్ళకి వాళ్ళకి తెలిసింది ఓన్లీ వాట్సాప్ యాప్ వాట్స్ హ్యాపనింగ్ అనేది అది ఏమైపోయింది భయ అంటాం చూసినావా మన భాషలో ఏం భయం ఎట్లుందో భయ అంటాం కదా దానికి ఏళ్ళు తీసేరు వాట్సాప్ అనేది అట్లా పాపులరైజ్ చేసారు కానీ ఎవరెస్తులకి తెలియదు అందుకే మనం వాళ్ళకి చెప్పాలా లేకపోతే వాడిని చిన్న చూపితే ఇంకెల్జెన్స్ ముస్లింకి ఇంకెల్జెన్స్ వాట్సాప్ గురించి వాళ్ళు వెళ్ళదు వాట్సాప్ లో మనం ప్రోగ్రామ్స్ రాస్తాం వాళ్ళు వాట్సాప్ వాడతాడు మనం విరమిగం కదా దేవుడు నాకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఇచ్చిండు ఎందుకు నాలెడ్జ్ ఇచ్చిండు నేను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ జీజస్ అంటాడు పౌలు భక్తుడు నేను సమస్తం చేయగలను ప్రభునందు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మై లాడ్ సో వై ఇట్ షుడ్ బి ఇంపాసిబుల్ టు మీ ఆయనకు అసాధ్యమైన ఏది ఉన్నప్పుడు నాకెందుకు అసాధ్యం కావాలా ఏం నువ్వు పోయి సాధించాల్సిందే కదా చివరికి ఒక వాక్యాన్ని చూపించేసి ముగించుకుంటాను చూడండి నేను వాక్యాన్ని ముగించేస్తున్నాను సార్ వచనం అధ్యాయం పన్నెండవ అధ్యాయము రెండవ వచనం పన్నెండవ అధ్యాయము రెండవ వచనం చూడండి ఇది నువ్వు నేర్చుకోవాల్సిన వాక్యం ఇప్పుడు ఏం తెలుసా విశ్వాసము ఎక్కడి నుంచి రాదంట ఎవరు ఇవ్వలేదు నేను మీకు ఇవ్వలేను విశ్వాసం ఇక్కడ ఉంది రెండో వర్షంలో ఎవరు విశ్వాసం ఫస్ట్ విశ్వాసాన్ని తయారు చేసింది ఓ లోకంలో ఇక్కడుంది వాక్యం విశ్వాసానికి కర్త కర్త అంటే పుట్టించినవాడు క్రియేటర్ ఏసు ప్రభువే క్రియేటర్ అంటారు విశ్వాసానికి కాబట్టి నీకు విశ్వాసం రాలంటే ఎవరు పోవాలా దాన్ని పుట్టించిన మాకు పోవాలా ఇంకా సెకండ్ వేరే అవసరం లేదు ఇంకొకటి అవసరం లేదు ఎవరు నీకు విశ్వాసం అది పాయింట్ నేను చెప్తుంది మీకు యేసు తప్ప ఎవడు మీకు విశ్వాసం ఇవ్వడు ఎందుకంటే ఆయననే దాన్ని కర్త హీస్ ది ఇంగ్లీష్ లో చాలా బాగుంది ఆథర్ ఏయుటి హెచ్ యు ఆర్ కదా ఓఆర్ఆర్ ఆ ఏయుహెచ్ ఆర్ ఆథర్ ఆథర్ అంటే దాన్ని లిఖించిన వాడు అంటే దాన్ని పుట్టించినవాడు తెలుగులోనేమో దాన్ని పుట్టించిన వాడు ఇంగ్లీష్ లేమో దాన్ని లిఖించిన వాడు అంటే దాన్ని పుట్టించి దాన్ని తయారు చేసి మీ హృదయంలో రాసిన అందుకే తెలుగు ఇంగ్లీష్ రెండు కంపేరిషన్ దొరుకుతాం మనం దేవుడు అంట మనకి నేర్పించాల మంది తెలియదు ఆ సీక్రెట్ తెలుగులో రకంగా ఉంటది ఇంగ్లీష్ రకంగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే రెండింటిని అత్తబెట్టి నేర్చుకోవడానికి మనం విరగొట్టం వాట్యాన్ని ఎప్పుడు కట్ చేయం జమ చేసుకుంటాం అట్లా దాని కర్త దాని లిఖి లిక్ లేఖికుడు అంతేనా పదా లేఖికుడు ఆధారంటే లేకికుడు రాసేవాడు కాబట్టి నీ హృదయల మీద రాసేవాడు దాన్ని పుట్టించినవాడు దాన్ని నీ హృదయల మీద రాసేవాడు నీ హృదయంలో పుట్టించేవాడు నీ హృదయం అనే పలకల మీద రాసేవాడు కూడా ఏసు దాని తర్వాత ఏమన్నారు సార్ దాని ముగించే ముగించేవారు కూడా ఆయననే అంట అంటే నీ విశ్వాసాన్ని సంపూర్తి చేసేవాడు కూడా ఆయననే ఇప్పుడు మన మనము సంపూర్తి దశకు ఎదుగుతున్నాం మన హృదయం ఎప్పుడు రాసి దేవుడు చాలా సంవత్సరాలు నా జీవితంలో దగ్గర దగ్గర నేను అనుకుంటా థర్టీ థర్టీ ఇయర్స్ అయిపోయింది నేను రక్షణ పొందిన రోజు నా హృదయంలో పూర్తి విశ్వాసం ఆ రోజు నా జీవితాన్ని ప్రభు సమర్పించుకున్నాను నైన్టీన్ లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది రాస్తానే ఉన్నాడు నా హృదయాల మీద ఇంకా దాన్ని ఫినిష్ చేసే కాలం అంటే మనం ఉంటుంది ఏంటంటే చివరి కాలం అది సంపూర్తి అవుతుంది మన గురుదారాల్లో విశ్వాసం కాబట్టి ఆ సంపూర్తి దర్శకి దేవుడు తీసుకొస్తున్నాడు తర్వాత ఇప్పుడు నువ్వేం చేయాలో చూడండి ఇక్కడ విశ్వాసానికి కర్తను దాన్ని కొనసాగించు వాడైన వైపు చూచొచ్చు ఆ మన ఎదుట ఉంచబడిన పందెము కదా కాంపిటీషన్ పదం కాంపిటీషన్ ల విజయం పొందాలని ఉంది ఇక్కడ వాక్యం మన మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలంటే ఎందుకు విశ్వాసాన్ని పుట్టించేవాడైననే దాన్ని కొనసాగించేవాడు తెలుగులో తెలుగులో పుట్టించేవాడు ఆయననే కొనసాగించేవాడు ఆయననే కానీ ఇంగ్లీష్లో ఏముంది తెలుసా ఆథర్ అండ్ ఫినిషర్ అని చాలా తేడా ఉంది దానికి ఆథర్ అంటే రాసేవాడు ఫినిషర్ అంటే సంపూర్తి చేసేవాడు కాబట్టి తెలుగు నుంచి ఇట్లా వేసుకోవాలా మనం తెలుగులో ఏముంది పుట్టించేవాడు ఇంగ్లీష్ వచ్చినప్పటికీ రాసేవాడు మళ్ళీ తెలుగు పోతే కొనసాగించేవాడు ఇంగ్లీష్లకు వస్తే ముగించేవాడు ఈ నాలుగు జ్ఞాపకంకి వచ్చింది ఎప్పుడైనా చూసి వాక్యం అట్లా బ్రదర్ మీరు అట్లా నేను అతనే నేర్చుకుంటున్న వాక్యం మీకు కూడా సీక్రెట్స్ నేను షేర్ చేసుకుంటున్నాను నేనే గొప్ప నివాళ్ళు కాదు అందరూ సీక్రెట్స్ నేర్చుకోవాలా దేవుని మేము పరచాలా మీరు ఫలపరం మీ జీవితాలు ఫలపరితం కావాలా ప్రభులు ఆ పాయింట్స్ అట్లా ఆ విధానాలు ప్రభు మనం నా ఇంటెలిజెన్స్ కానే కాదు ఇది కేవలం ఆయన ఆత్మ వల్ల మనకు అనుగ్రహించబడింది మన నిస్వార్థతతో ఇవన్నీ మనం చేసినాం కాబట్టి మనకి ఇంకా చూపిస్తాడు డబుల్ ట్రిపుల్ మెజర్ నీ గిన్నె నిండే దొర్లుతుంది నీకు ఎవరికి కనీ ఎవరికి బయలుపరచబడని విషయాన్ని నీకు బయలుపరచ నీ విశ్వాసం ఇంకా బలపరచబడతాడు ఇప్పుడు నువ్వేం ఈ విశ్వాసంలో ఏసు ప్రభు నువ్వు తప్ప ఎవరు నాకు ఇది మీద రాయలేదు నువ్వు తప్ప ఎవర్ దాని కొనసాగించలేరు అంటే కంటిన్యూ చేయలేరు నా విశ్వాసం కంటిన్యూ చేయలేదు నువ్వు తప్ప ఎవరు దాన్ని కంప్లీట్ చేయలేరు ఫినిష్ చేయలేరు ప్రభావ కాబట్టి నిన్ను నమ్ముకున్నాను ప్రభావ నువ్వు తప్ప నాకు ఎవ్వరు ఇది ఇవ్వలేరు కాబట్టి ఇప్పుడు నేను నా ఎదుట ఉన్న ఆ పంద్యంలో ఓర్పుతో నేను పరిగెత్తుతున్నాను ప్రభావ ఎట్లా పరిగెత్తుతాను వన్ పాయింట్ ఎంత వన్ పాయింట్ వన్ సిక్స్ అయిందాకే మన సెకండ్స్ మినిట్స్ వన్ సెవెంటీ ఇప్పుడు ఇదే వాక్యాన్ని ఆ కాంపిటీషన్ లో వాడు వన్ సెవెంటీ సెకండ్స్ కంటే ఇంకా తగ్గాలనా వన్ సెవెంటీ సెకండ్స్ వరకు ఇంతవరకు పరిగెత్తినవు ఇప్పుడు విశ్వాసంలో దానికంటే ఇంకెక్కు ముందుకు రావాలా మేరీ అంటే ఎవరు కాంపిటీషన్ అంతే కదా కాంపిటీషన్లో నువ్వు ముందుకు ఉండాలా విశ్వాసంలో ముందుకు అందరినీ బీట్ చేసి హైయెస్ట్ స్కోర్స్ తోని షార్టెస్ట్ టైమ్ తో నువ్వు అది నీ పరుగు పందేని ముగించుకోవాలా ముగించుకుంటావా సరే ముగించుకోవాలంటే కొన్ని ఫిజికల్ పాయింట్ కూడా నీకు ఎందుకంటే స్పోర్ట్స్ మెడిసిన్ చదివినా కాబట్టి నాకు తెలుసు గతంలో స్పోర్ట్స్ పీపుల్ కి ఏం చేసేవాళ్ళు కార్బోహైడ్రేట్స్ బాగా తినండి స్పోర్ట్స్ ముందు వరిగెత్తముందు హండ్రెడ్ మీటర్ రేస్టప్పుడు వాడికి కార్బోహైడ్రేట్స్ ఇచ్చేవాళ్ళు కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థం పండి పదార్థం తింటే గ్లూకోస్ ఫుల్ పెరుగుతుంది కదా ఫుల్ ఎనర్జీ వస్తుంది వాడు వరిగెత్తగానే మొత్తం గ్లూకోస్ దిగిపోతుంది సచ్చిపోయి ఆడు అది ఆ రోజులలో స్పోర్ట్స్ అయితే ఇప్పుడు స్పోర్ట్స్ మెడిసిన్స్ అంతా మారిపోయినాయి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినద్దు ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ ప్రోటీన్ తినమంటున్నారు అర్థమవుతుందా ఫ్యాట్ ప్రోటీన్ అంటే మీకు చెప్పడం అవసరం లేదు ప్రోటీన్ అంటే మాంసపు ఫ్యాట్ అంటే మీకు తెలుసు నెయ్యి వెన్న చీజ్ ఇవన్నట్టు ఈ ఫ్యాట్ తినడం వలన అలసట ఉండదంట ఆయాసం ఉండదంట కానీ ఎనర్జీ ఉంటదంట పరిగెత్తాం వరకు ఇప్పుడు స్పోర్ట్స్ మెడిసన్స్ లో అవి సజెస్ట్ చేస్తున్నారు ఈ ఒలింపిక్ గేమ్స్ పార్టిసిపేట్ చదువుతున్నా వాళ్ళకి వాళ్ళ డాక్టర్స్ అవి సజెస్ట్ చేస్తున్నారు నేను ఆరు పర్ట్స్ కూడా చదువుతాను చాలా మంది అంటే మీరు పిచ్చాను ఒక సార్ ఇవి ఎందుకు మీకు ఇవన్నీ ఈమె చదువుతున్నారు మీరంటారు నీ సబ్జెక్ట్ చదువుకుంటే నీకు బెనిఫిట్ కదా అంటే ఏది నీ సబ్జెక్టు ఏది ఏది కాదు నీ సబ్జెక్ట్ అన్ని మన సబ్జెక్ట్సే అన్ని ప్రభు మహిమ కొరకు ఆయన సంఘం క్షేమం కొరకు వాడుకుంటున్నాం కదా సంఘక్షేమం కొరకు వాడుకోవాలా నేను ట్రై చేస్తాను అవి సైంటిఫిక్ గా చదివి రకరకాల రీసెర్చ్ రిపోర్ట్స్ చదివి నాకు రీసెర్చ్ మైండ్ ఉంటుంది కాబట్టి ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అంటారు ఆర్సిటి ఆర్సిటి స్టడీ లేని మందు ఏది వాడద్దు అది మీకు అవసరం లేదు అంత డీటెయిల్ గా అంటే అది డాక్టర్స్ ఆ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ అనే రీసెర్చ్ చేసినాకనే ఆ మందుని స్వీకరించాల కానీ దొంగలు అది కూడా మోసం చేసి డాక్టర్లకు ఆ మందుల గురించి చెప్తే డాక్టర్లు ఆల్రెడీ టెస్ట్ అయిపోయింది కదా ఆల్రెడీ రిపోర్ట్స్ ఉన్నాయి కదా అని బ్లైండ్ గా వాటర్ అయ్యి మందులు రాస్తూ ఉంటాడు అట్లా చాలా మంది చనిపోయిన కేసులు నేను చాలా కేసులు చూసినా మాకు మా చుట్టాలలో అట్లీస్ట్ ముగ్గు చనిపోయినారు ఒక మెడిసిన్ ఉంటుంది దాన్ని ఏమంటారు అంటే ఇది ఎంత మంచి మెడిసిన్ అంత చెడ్డ మెడిసిన్ ఇది ఇకో స్ప్రింట్ అది పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది అది పాయింట్ టూ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ అట్లా పెరుగుతుంది అయితే ఇది ఏం చేస్తుంది అంటే రక్తాన్ని పలచగా చేస్తారు ఈ మందు దాని తర్వాత ఇంకొక మందు ఉంటుంది వార్ ఫారిన్ అంటారు అది కూడా రక్తాన్ని పలచక చేస్తుంది అన్నట్టు అయిల్ అసలు ఏందంటే వార్ గురించి ఎవరిని తెలియదు చెప్తే పరక్షన్ అవుతారు మరి తెలుసు ఏంది అదంటే భాషలో చెప్పాలంటే ర్యాట్ పాయిజన్ చంపుతుంది హార్ట్ పేషెంట్స్ కి వీడు ఇస్తుండక్టర్ మీకు తెలుసా ఇది ఎలా కల ముందు నేను ఎంతో ఓపెన్ గా చెప్తున్నా అంటే నాకు ఎలాగా నాకు తెలుసు వాళ్ళ మాట్లాడితే వాడికి నేనంటే కోపం ర్యాట్ పాయిజన్ ఇస్తారు బ్లడ్ పలచగడానికి మీకు చెప్పాలనా ర్యాక్ పాయిన్ ర్యాట్ ఎందుకు తెచ్చిపోతుందా పాయిజన్ తని రక్తం పలచగైతే ఏమవుతుంది తెలుసా బీపీ పెరుగుతుంది స్పీడ్ ఉంటది బ్లడ్ పల్చర్ బ్లడ్ స్పీడ్ పరిగిస్తుంది దాంట్లో ఏమైతే తెలుసా రక్తాలు చిట్లీ లోపాల బ్లీడింగ్ అవుతుంది మొత్తం పగిలిపోతాయి సన్న సన్న రక్తాలన్నీ పగిలిపోతాయి బ్రెయిన్ లో పగులుతాయి సెరిబ్రల్ హ్యామరేజ్ అంటారు దాన్ని బ్రెయిన్ లో రక్తాల చిట్లీ చచ్చిపోతారు పాపం మోసకరమైన మెడిసిన్స్ ఈ రోజు కాబట్టి ప్రభు ఆ వస్తుంటే మనం అదే మాట్లాడుకుంటున్నాం ఎందుకు దేవుడు వీటిని పర్మిట్ చేస్తాడు తన బిడ్డగా చచ్చిపోతున్నారు కదా విశ్వాసం నేను చూసిన మంచి విశ్వాసాలు అట్లీస్ట్ ముగ్గురు అనిపారు ఇట్లాంటి బ్లీడింగ్ ఒక ఒక సిస్టర్ మంచి భక్తి పరాలు చూస్తే నాకైతే ఏడుపు అంత మంచి ఆమెకి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది మెడిసిన్ వాడు ఏం చేసాడు టూ నుంచి టూ నుంచి ఫైవ్ పెంచాడు ఫినిష్డ్ ఇంకొక విషయంలో నేను చూసాను సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చింది సర్జరీ నుంచి అన్ని సక్సెస్ఫుల్ అయిపోయినాయి సర్జరీ ఇంకా మంచి వస్తారు అనుకున్నప్పుడు వాడు ఏం చేసింది డాక్టర్ ఆ మెడిసిన్ మిల్లీగ్రామ్స్ పెంచాడు అంతే మంచి సక్సెస్ఫుల్ గా ఇంటికి మిల్లీగ్రామ్స్ పెంచాడు మిలిగ్రామ్స్ పెంచగానే ఏం జరిగిందంటే ఆ మందు ఆయనకి యూరిన్ లో బ్లడ్ పోతుంది అంటే అక్కడ చిట్లుతున్నాయి రతనాలు మళ్ళీ డాక్టర్ గారు పోయినాక అడ్మిట్ చేసేది మళ్ళీ మూడో నాలుగు వచ్చి సర్జరీ సక్సెస్ఫుల్ గా వన్ మంత్ తర్వాత మళ్ళా మూడు రోజులకి పోయిడు నేనైతే అసలు నాకు నేను వాళ్ళని చూస్తే ఏడ్చేస్తా నేను పబ్లిక్ లోనే చూపించుకున్న నా ఏడుపు గానీ అక్కడ పోయినప్పుడు భయంకరంగా ఏడ్చుకుంటాను నేను ఇంట్లో కూర్చొని చేసినప్పుడు ఎక్కడనే ఏడుపు వస్తుంటుంది వేదన ఇంతగా మోసపోతున్నారు ప్రభా అని నేను అనలా ప్రభా ఎందుకు ప్రభా నువ్వు గమనం చూస్తున్నావు అనలా ప్రభా ఏమంటుంది తెలుసా నేను అన్ని మీకు ముందుగానే ఇచ్చేసిన మీరు వాడుకోకుండా నన్ను ఎందుకు బ్లేం చేస్తున్నారు ఈ జ్ఞానం మీకు నేను ఎప్పుడో ఇచ్చేసినా మీరు నా జ్ఞానాన్ని వాడుకోకుండా నశించిపోతారు నా ప్రజలు జ్ఞానం లేక నశించినట్టషయ మనము చెడపోతున్నాం మన శ్రమను చెడగొట్టుకుంటున్నాము దేవుని ఎందుకు ప్రవ నాకు ఈ శ్రమ అంటున్నాం అయినటు పిచ్చోన్వి అటు నేను నీకు ఎప్పుడు మార్గం వినిపించినా అయినగా నువ్వు నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నావు అంటున్నాడు కాబట్టి మనకి ఇవి అవసరం విశ్వాసంలో బలపడాల అర్థమవుతుందా వాడు చెప్తే ఏం రాదు నీకు ఏమొస్తుంది భయ్ నీకేం రాదు బాయి ఎటా వాళ్ళు సైతాన్ని వాళ్ళ దూరి నీ విశ్వాసాన్ని కొట్టే నీకు చూస్తూ ఉంటాడు కానీ నువ్వేం చేయాలా ఇది గుర్తు చేసుకోవాలి ఈ వాక్యం రెగ్యులర్ గా చూస్తున్నా ఈ వాక్యం రెగ్యులర్ గా చదవాల పొద్దులేసి నిర్మానుష్యంగా ఉన్నప్పుడు ఎవరు అందరు నిద్రపోతున్నప్పుడు మంచి లేసి ఫ్రెష్ మైండ్తో చల్ల నీళ్ళతో ముఖం కడుక్కోవాల ఫుల్ గ్లాస్ నీళ్ళు తాగాల కూర్చోవాలి ఆ వాక్యం మీద అది పోతా ఉంటది నీ మైండ్ లోకి వాక్యం పోతా ఉంటది నీ విశ్వాసం ఎక్కువ నే నీ విశ్వాసం బలపడుతుంటు ఎట్లా తయారైతావు అంటే నువ్వు నీ నోట్లోకి వెళ్ళి ఏ మాట వచ్చినా అది నెరవేరిపోతుంటారు అటువంటి దశకు నువ్వు ఎదిగిపోతావు పొగ నుంచి అప్పుడు నువ్వేమి శాపవాసనలు పెట్టావు షాపాసనం పెడితే కూడా నెరవేరుతాయి ఎందుకంటే బైబిల్లో ఉన్నాయి ప్రవక్తలు శాపవాసనలు పెడితే ఎలిషా పిల్లల్ని చపిస్తే ఏమేమి గుండెలు అయిపోయిన లేదా గుండెలు అయిపోయి పరిగెత్తిపోయిండ్రు అడవిలో మనుషుల మధ్యలో జీవించాల్సిన చిన్న పిల్లలు బోడివాడు బోడివాడుగా ోడివాడు అంటాడు కదా గుండు బోడివాడు బోడివాడనేసి అయితే ఆయన ఒక్కసారి కోపం కావాలని చూస్తాడు హృదయలో చెప్పిస్తాడు అంతా ఎలుగు పాయింట్లు అయిపోయి అంతేనా కాబట్టి మనము ఎప్పుడు కూడా శాపవసనాలు పెట్టద్దు మనుషులే నీ శత్రువుని కూడా ప్రేమించమన్నాడు కదా నీ గురించి ఎవడు వ్యతిరేకంగా మాట్లాడుతుండో వాని గురించి ప్రార్థించాల ఎందుకంటే ఆయన ఆగలేదు తల వెంటకల ఒకటి రాలదు వాడు నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుండంటే దేవుని ఆగే లేకుండా మాట్లాడుతుండ నీ గురించి తిడుతుండ నిన్ను చెడవాడ తిరుతుండంటే దేవుని ఆగే వాడు నిన్ను తిడుతుండ కాదు కదా నిన్ను తిట్టేటట్లు నిన్ను రెచ్చగొట్టేటట్లు వాడు చేస్తుంటే నువ్వేం చేయాలా ప్రవ్వా నువ్వు వాటికి పర్మిషన్ ఇవ్వకపోతే వాడు నన్ను తిట్టడం కాదు ప్రవ్వా అని నువ్వు రివర్స్ పోయి తిరితే ఏమైతుందో తెలుసా పోయింది నీ విశ్వాసం అక్కడ ఫినిష్ నీ విశ్వాసం కట్ అయిపోతే అక్కడ అదే అన్నట్టు సీక్రెట్స్ నీ విశ్వాసంలో నువ్వు ఎట్లా ఎదగాలనేది ప్రభు మనకి మార్గాలు చూపిస్తుంది రి కాబట్టి విశ్వాసంలో పోండి ముందుకి కాంప్రమైజ్ కాకండి బలపరచుకోండి విశ్వాసం బైబుల్ వాక్యం నుంచి తప్ప ఎక్కడ విశ్వాసం ఈ లోకంలో నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేయి విశ్వాసం రాదు ఎన్ని గంటలు వర్షిప్ చేయి విశ్వాసం రాదు ఓన్లీ వాక్యం ద్వారా విశ్వాసం వస్తుంది అర్థమవుతుందా ఎందుకంటే ఇది ఆయన వాక్యం ఆయన నోట్ల నుంచి వచ్చిన వాక్యం అది నీ హృదయంలో పోయినప్పుడే విశ్వాసం ఎందుకంటే ఆయన నోట్లకి వచ్చినప్పుడే సృష్టి నెరవేరేది కదా ఆయన వాక్ వలన వెలుగు కలిగిన కాబట్టి నీ చీకటి పోవాలని జీవితంలో నుంచి కష్టాలు పోవాలంటే ఆయన వాక్కు నీలోకి వెలుగు తీసుకొని రావాలి ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేద్దాం నీ ఎద్దుట ఉంది పందెం నువ్వు పందెంలో పాల్గొందుతున్న విశ్వాసంతో నాకు ఇచ్చిన నా ప్రభు దాన్ని కొనసాగించేవాడు నా ప్రభు దాన్ని సంపూర్తి చేసేవాడు నా ప్రభుయే కాబట్టి నేను ఇంకా భయపడను అనుమానించను ముందుకు వెళ్ళిపోతాను అనేసి న్యూ రికార్డ్స్ పెట్టాల ఎప్పుడైతే నా శరణలకెళ్ళి రోగా పేలిపోతావు అప్పటి నుంచి అన్ని టాపర్సే నేను నా స్టడీస్ లో టాపర్సే నేను చేసిన ప్రతి పనిలో నేను అనేసి ఎప్పుడు వీరి ఎప్పుడు నేను చూపించుకోలేదు ఎందుకంటే అవి ఇచ్చిందోడు నే అంతటా నేను తెచ్చుకుంటే గర్వపడతా అది ప్రభు ఇస్తే గర్వపడతా దేంట్లో కూడా అవి గర్వపడదు గొప్ప గొప్ప విషయాలు గొప్ప గొప్ప దేవుడు నాకు ఇచ్చిండు ఎవరు సాధించలేనివి నేను సాధించగలిగినాను అంటే కేవలము ఆయన విశ్వాసం వలననే ఆయన ఇచ్చిన విశ్వాసం వలనే కాబట్టి నాకున్న వాడిని ఆయనే ఇచ్చినాయి అని చెప్తానే ఇప్పటికి కూడా ఆయన వలనే కలిగిన నాకు ఆయన లేకుండా ఏది కూడా నేను సాధించలే నా లైఫ్ లో అని నేను ధైర్యంగా చెప్తాను నువ్వు చెప్పగలవా టెన్త్ క్లాస్ పాస్ అయితే ఏముంటుందా రేపు నేను కష్టపడని నేను చెప్పుకుంటాడు అరే నీకు పాస్ చేసినాడు ఇవ్వడరా వేసుకున్నావు కదా వీడు వచ్చి మీటే నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే గర్వపడతా ఉంటాడు అర్థమవుతుందా అక్కడ పోగొట్టుకుంటారు పిల్లలు విశ్వాసం అప్పుడు నువ్వు జ్ఞాపకం చేయాలా కరెక్టే నీకు మంచి ఆరోగ్యము ఇవ్వకపోయింటే నువ్వు ఎగ్జామినేషన్ లో కూర్చుంటుంటివా నీకు బ్రెయిన్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే నీకు ఐడియాస్ వస్తుండేనా నీ చెయ్యి సరిగా రాయకపోతే పరీక్ష బాగా రాస్తుంటేవా ఇవి ఎవరిచ్చిండి నీకు అని ఒక ప్రశ్న ఇచ్చినావనుకో అప్పుడు వాళ్ళని సరి చేస్తున్నట్టు మనం విశ్వాసంలో అటువంటి విశ్వాసంలో ప్రభు మన అందరూ నడిపించాలని ప్రార్థన చేస్తారు కళ్ళు చూసుకొని కొంతసారి చేతులైతే దేవుడికి నువ్వు నాకు అటువంటి విశ్వాసం ఇచ్చేందుకు మీకు వందాలు ప్రభా నేను అనుమానించను ప్రవ ఆ అనుమానాన్ని తీసివేసే ప్రవ్వా విశ్వాసాన్ని అనుగ్రహించి ప్రవ్వా మీరు తప్ప ఎవరు దాని వాక్యం మీరే దాని మా హృదయంలో పుట్టించి కొనసాగించండి మా హృదయం పలకల మీద రాయండి మేము మర్చిపోకుండా దాన్ని మా జీవితంలో సంపూర్తి చేయండి ఎందుకంటే యుగ సమాప్తి చివరున్నాం ఎక్కువగా అనుమానాలు అయిపోయినాయి ఏమైపోతుందో భవిష్యత్తు అని భయపడుతున్నారు ప్రభా మీ చేతుల్లో సురక్షిత ఉంది మేము దేని విషయంలో భయపడము మీ అందు ఎల్లప్పుడూ ఆనందిస్తూ ధైర్యంగా ముందుకు అటువంటి విశ్వాసం మాకు అనుగ్రహించండి ఈ సాయంకాల సమయంలో మా ఎదుట పంద్యం ఉంది ప్రభా ఓపికతో మేము పరిగెత్తాలా అది తొమ్మిది నెలలు కానీ తొంభై నెలలు కానీ తొమ్మిది సంవత్సరాలు కానీ తొంభై సంవత్సరంలు కానీ ఏ రీతిగా అబ్రాహం ఓర్పుతో ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలం పొందిండరు వంద సంవత్సరాలకి తొంభై సంవత్సరాలకి సారా పొందుకుందాం ప్రవ్వా మేము కూడా అదే ఊరుపుతో మా జీవితాన్ని కొనసాగించుకోవాలి చివరి వరకు అటువంటి జీవితము ఈ కుటుంబీకులకు అందరికీ ముఖ్యంగా వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకోవాలా ప్రవ్వా రక్షణ పొందకుండా విశ్వాసం రాదు కాబట్టి వాళ్ళందరూ రక్షణ పొందాలా వాపసం పొందాలా వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకోవాలా ఈ లోకం ముగించే సామ్యంలో మేము ఉంటున్నాం ప్రవ్వా అమాంతంగా ఈ లోకం మీద ఉపద్రం మాకు తెలుసు మీరు మాకు చూపించినారు ఏం కాదు లే అంత సమాధానంగా ఉంది లేని అందరూ అనుకుంటున్నారా కానీ మీరు మాకు చూపిస్తున్నారు ఈ లోకం మీద పెద్ద తుఫాన్ రాబోతుంది భయంకరమైన సునామి కాబట్టి మమ్మల్ని అందరినీ తని మీరు కాచి కాపాడండి ముందుగానే మమ్మల్ని హెచ్చరిస్తున్నారు కాబట్టి మా కుటుంబాలను మా జీవితాలను మేము కట్టుకోవాలా మీ కొరకు సిద్ధపరచాలా అటువంటి జీవితం అనుగ్రహించండి ముఖ్యంగా చేసిన ప్రతి ప్రార్థనకి విజయం అనుగ్రహించాలని మేము విశ్వసిస్తున్నాం మహిమనందరినీ మీరు ఆటవాడు సిద్ధపరచుకోమని ఏ శుక్రీస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుధర భగ దేవా వదనాలయనా మహోన్నతుడ మహిమ స్వరూపి మీకే వదనాలు ప్రభావ నైనా ఈ గరిష కాలం అంతా మీరు మళ్ళీ కాపాడి సురక్షితంగా నడిపించినారు జర్నీ అంతటా మీరు సహాయకులుగా ఉన్నది మీకెంతో వదనాలు మీకెంతో కృతజ్ఞతలు సుతులు స్తోత్రాలను అయినా ప్రోభా ఇక్కడ తన మళ్ళీ ప్రార్థన చేసినాం పాటలు పాడినాం ప్రభావ మిమ్మల్ని మహిమపర్చినాం మీ యొక్క షరత్లో పాల్పొందినం మీ యొక్క బలం విరవడేది ప్రతి సమస్య విరవడాలి ఇక్కడ క్రీస్తు నామం ప్రభావితం గురించి మేము ప్రార్థిస్తాం ఈ కుటుంబం మీద మీ దృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబీకులను తను ముఖ్యంగా దర్శించమని ప్రార్థిస్తున్నాం వారి జీవితాలు మీకు సమర్పించుకోగా మీరే వారిని ఆకర్షించుకోండి ప్రభావ వారి పాపములు క్షమించమని ప్రార్థిస్తున్నాం వారిని మీ బిడ్డలుగా తయారు చేసుకోండి ప్రభా మీ బిడ్డల పట్ల తరిమల్ని మీ యొక్క తనమలి ఓ ప్రభా కృపా ఉంటుందినైనా మీ యొక్క కార్యక్రమం చూపించమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క తన మళ్ళీ ఆశీర్వాదం వాళ్ళ జీవితాలకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అటువంటి బిడల గారి కుటుంబాన్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ ఈ యొక్క సాయంత్రం సార్ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం మాతో మాట్లాడని మా జీవితంలో సరి ఏ రీతిగా మీకు అంగీకారంగా ఉండాలా మా ప్రవర్తన అంతట్లో తని మనం రీతిగా మీకు లోబడి ఉండాలను మీకు ఎటువంటి చోటు వాళ్ళను మీరు మాకు ప్రార్థిస్తున్నాను ఏ రీతిగా మిమ్మల్ని సంతోషపరచాలా అటువంటి విషయాలు మాకు బయలుపరచండి ఆయన మిమ్మల్ని ధనపరచాలా మహిమపరచాలా ప్రతి చోట మీ కొరకే సాక్షిగా జీవించాలా ప్రభుత్వం మా కొరకు కాదు అయినా మా యొక్క స్వార్థాన్ని ధన ఆదరణ కలిగి కొరకు మీకు జీవించి మిమ్మల్ని మహిమపరే పిల్లగా తయారు చేయమని ఏ సుక్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తల్లి అమ్మాయి మెదీ గారు మత్యసు అధ్యాయము పదిహేనవ వచనం నుంచి కొన్ని వర్షాలు చేసినాం వరకు పదిహేను పదహారు పదిహేడు మత్యస్సు వార్త పదిహేడవ అధ్యాయము चार मन इक विषया गमन वाक्य विषय व्यक्ति तुम्हारे చాండ్ర రోగం అనే రోగం ఉంది తెలుగులో సాధారణంగా రకరకాల రోగాల పేర్లు ఉంటాయి కదా చాండ్ర రోగం అనే పేర్లు వినరు ఎప్పుడన్నా వినరు అంటే మనకి తెలుసు కానీ అటువంటి పదం వాడరు కదా ఎక్కడ వాడుక భాషలో లేదా పదం చాండ్ర ఏందంటే ఫిట్స్ అంటారు చూసినరా ఫిట్స్ అంటే ఇంగ్లీష్ తో తెలుసు కానీ తెలుగు తెలియదు మూర్ఛ రోగం రకంగా చెప్పాలంటే ఫిట్స్ అయితే ఫిట్స్ అసలు మందు లేదు ఎందుకు లేదంటే ఫిట్స్ అనేది బ్రెయిన్ లో ఒక రకమైన ఎలక్ట్రికల్ షాక్స్ లాగా వస్తాయి అన్నట్టు ఎలక్ట్రికల్ షాక్ వస్తే అప్పుడు ఏమైతుందంటే బ్రెయిన్ డిస్టర్బ్ అయిపోతుంది దాని ఫంక్షన్ అందుకు బాడీలోని అవయవాలు ఏవి సరిగి పని అది ఫిట్స్ అన్నట్టు ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎందుకు జనరేట్ అవుతుందో ఎవ్వడికి తెలియదు ఏ డాక్టర్ తెలియదు షాక్స్ లాగా వస్తుంది బ్రెయిన్ లో ఆ బ్రెయిన్ లో షాక్ వచ్చినప్పుడు మనకి మనకి కరెక్ట్ పట్టుకుంటే బాడీలో ఏవి పని కదా అట్లనే అన్నట్టు అది కూడా ఫిట్స్ అంటే వాళ్ళకి మొత్తం బాడీ అంతా అయితే అయితే నైన్టీన్ ట్వంటీస్ లో డాక్టర్స్ ఫిట్స్ కి ఎఫిలెప్సీ కి ఎట్లా ట్రీట్మెంట్ ఇచ్చేటోళ్ళంటే ఒకటే ట్రీట్మెంట్ దానికి ఆ రోజులల్లా ఈ రోజులల్లో రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి మందులు ఉంటాయి ఫినోబార్బిటా అని ఒక టాబ్లెట్ ఉంటది గార్డీనల్ ఈ రెండు టాబ్లెట్లు ఈ టాబ్లెట్ రాస్తారు రోజు డాక్టర్స్ ఫిట్స్ పిల్లలకి అది ఏం చేయాలా పొద్దున్న ఒకటి వేసుకోవాలా రాత్రి ఒకటి వేసుకోవాలా అది వేసుకున్నంత వరకు మద్దు ఉంటది ఆ పిల్లలకి పాపవాడు చదవలేడు క్లాస్లో వాడికి టీచర్లు చెప్పాడు అర్థం కావు ఆ మందు అట్లా పనిచేస్తా అన్నట్టు మత్తుగా అంటే బ్రెయిన్ నిద్రపుచ్చుతుంది అన్నట్టు అది ఈ రెండు టాబ్లెట్లు అయితే అవి మంచిగా కొంతకాలానికి అవి వాటికి అలవాటు పడితేనే నిద్ర నిద్ర రాదా అంటే స్లీపింగ్ పిల్స్ లాగా తయారైతే అవి ఈ రెండు టాబ్లెట్స్ అయితే నైన్టీన్ లో ఆ రోగానికి డాక్టర్స్ ఏం మంది ఇచ్చుకుంది తెలుసా అప్పుడు మందులు తయారగలే కదా ఎంత తెలుసు ఇంగ్లీష్ మందులు నైన్టీన్ ఫార్టీస్ నుంచే 1940s ఫార్టీస్ నుంచే మందులు తయారైనాయి కి ముందు ఇంగ్లీష్ మందులు లేవు యాంటీబయాటిక్ డ్రగ్స్ అనేవి నైన్టీన్ ఫార్టీస్ నుంచే తయారైనవి చూడండి నైన్టీన్ ఫార్టీస్ అంటే ఇప్పుడు ఎంత అంటే దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాలు పట్టింది ఇంగ్లీష్ మందులు తయారా రకరకాల మందులు మరి ఇంగ్లీష్ మందులు తేరగనప్పుడు డాక్టర్స్ ఈ పేషెంట్స్ ఎట్లా ట్రీట్ చేస్తాడు సింపుల్ చిట్కా సింపుల్ చిట్కా తో వాళ్ళు నయం చేస్తారు ఈ ఇప్పుడు నేను చెప్పిన టాబ్లెట్స్ నయం చేయవు గార్డీనల్ ఫినోబేర్మిటాన్ ఈ టాబ్లెట్స్ నయం చేయవు అవి ఏం చేస్తాయి ఫిట్స్ రాలేయకుండా బ్రెయిన్ ని సమాధాన పరుస్తా ఉంటది అంతేగాని ఆ టాబ్లెట్ వేసుకోకపోతే మళ్ళా వస్తుంది ఫిట్స్ అయితే ఆ డాక్టర్స్ నైన్టీన్ లో వాళ్ళు ఏం కనుకున్నారంటే ఫిట్స్ కి ఒకటే మందు ఏంటంటే బ్రెయిన్ ని బ్రెయిన్ లో ఏదో లోపం ఉంది అందుకు ఈ షాక్ వస్తుంది మళ్ళీ బ్రెయిన్ లో ఏం లోపం ఉంది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 ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది తెలుగులో చెప్పాలి ఇంగ్లీష్ చెప్పాలంటే అంటే బ్రెయిన్ అంతా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే ఒక ప్లాస్టిక్ ప్యాకెట్ లో నీళ్లు పోస్తే నీళ్ళకెళ్ళి ఎట్లా కనిపిస్తుంది బ్రెయిన్ అట్లా అనిపిస్తుంది అట్లా ట్రాన్స్పరెంట్ ఉంటుంది బ్రెయిన్ ఎప్పుడైతే మనిషి చనిపోతాడో చనిపోయాక మీరు మేకది బ్రెయిన్ పెడతారు అట్లా అనిపిస్తుంది అన్నట్టు చనిపోయాక అట్లా అసలు బ్రెయిన్ అట్లా అనిపించదు అన్నట్టు అసలు బ్రెయిన్ అంతా వాటర్ వాటర్ ఉంటుంది లేక రకమైన ఆయిల్ ఆయిల్ టైప్ ఉంటది అన్నట్టు అయితే ఇప్పటికి కూడా డాక్టర్స్ ఒప్పుకుంటారు ఏంటంటే బ్రెయిన్ డెబ్బై కొవ్వు పదార్థం బ్రెయిన్ సెవెంటీ పర్సెంట్ పదార్థం తగ్గిన ట్వంటీ బ్లడ్ వెజల్స్ కొంచెము మసిల్ ఇట్లా ఉంటాయి అన్నట్టు అంటే సెవెంటీ బ్రెయిన్ లో ఫ్యాట్ ఉంటుంది కొవ్వు పదార్థం అయితే ఈ సెవెంటీ పర్సెంట్ కొవ్వు తగ్గి కొద్దీ బ్రెయిన్ సరిగ్గా ఫంక్షన్ కాదట నన్ను నిన్న వస్తుంటే నాకు ఎందుకు ఒక విషయం జ్ఞాపకంకి వచ్చింది ఈ పాపనోళ్ళు కదా వాళ్ళు చాలా ఫాస్ట్ సార్ చదువుల ఎందుకు ఫాస్ట్ అంటే వాడు విపరీతంగా తింటాడు నెయ్యి నెయ్యి బాగా నెయ్యి పెరుగు కదా నెయ్యి పెరుగు మట్టు ఎక్కువ తింటారు మా దగ్గర ఒక పూజ అని తింటాడు సార్ పెరుగు లేకుంటే అసలు బోదు సార్ ఫస్ట్ ఇట్లా చేతిలో పోసుకోవాలి మేము నెయ్యి అన్నం ఒక ముద్ద ఇంత పోసుకుంటాడు అయితే మా ఫాదర్ కూడా చాలా తెలియగలడు మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ లో చాలా ఫాస్ట్ మా ఫాదర్ లెక్కలు ఇట్లా చెప్పేస్తాడు ఇట్లా ఆ బ్యాలెన్స్ షీట్ చూసి అంటే ఆడ ఏడాది తప్పుందా లెక్క వెళ్తాడు అంత బ్రిలియంట్ అయితే ఎవరో చెప్తున్నా మా మదర్ ఎవరు చెప్పారు ఆయన గురించి ఆయన అంటే ఎప్పుడు మా ఫాదరు నెయ్యి నెయ్యి అంటే ఇష్టమంట మా ఫాదర్ నెయ్యి బాగా వేసుకుంది తినేటవాడు అంట అయితే వాళ్ళమ్మ అది గిన్నె ఉంటది నెయ్యి పోసే అది గిన్నె నెయ్యి పోస్తాడు అల్లుంటది చిన్న కప్పు లాగుంటది చిట్టు కంటది అండి దాంట్లోకి వెళ్ళి నీళ్ళు పోస్తేప్పుడు అది నెయ్యి పోస్తేపుడు కొంచెం పోసు ఇట్లా కిందికి కొట్టేటోడంటే ఎందుకు గుర్తుకు వస్తుంది నాకు సెకండ్ తెలియదు కానీ ఆ విషయం అంటే నెయ్యి తినే వాళ్ళకి బ్రెయిన్ బాగా ఫంక్షన్ చేస్తుంది అయితే ఫిట్స్ రోగానికి నెయ్యి అంటే మనం మన దేశంలో నెయ్యి అంటాం ఫారిన్ కంట్రీస్ నెయ్యి ఉంటది కదా వాళ్ళ దేశంలో వెన్న వెన్న ఉంటుంది బటర్ బటరు చీజ్ ఎక్కువ తింటారట అయితే ఎక్కువ బటర్ తినిపిస్తే ఫిట్స్ పోతాయట అవి మనకు తెలియదు కదా నైన్టీన్ లో వాళ్ళు చేసిన వాళ్ళు నైన్టీన్ ట్వంటీస్ లో అయితే ఈ చాండ్ర రోగం గురించి మనం చదువుతుంటే నాకు ఆ విషయం జ్ఞాపకం వచ్చింది మీకు చెప్పాలనిపించింది అయితే నాకు కూడా తెలుసు నెయ్యి తింటే నెయ్యి కానీ వెన్న కానీ ఇవి తింటే ఏమవుతుందంటే యాక్టివ్గా ఉంటుంది శరీరం నీరసం ఉండదు ఊరికి ఆవలింపలు రావు షార్ప్ ఉంటుంది ప్రి అల్సిపెరెట్లు అనిపించింది నేను గమనించిన చాలా కాలం నేను చాలా తింటాను ఏ చెప్తున్నాను విక్ట్గా నేను చాలా తింటాను అంటే మా ఇంట్లో కూడా తెలియదు రెండు మూడు గిన్నెలు రకరకాల ప్లేసుల్లో పెట్టేసి తింటా వాళ్ళంటే వాళ్ళు చూడనప్పుడు టక్కల రెండు స్పూన్లు వేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి భయం అంటే డాక్టర్లు ఒక భయం పెట్టినారు ఎప్పుడంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఒక డాక్టర్ భయం పెట్టింది ప్రపంచం వాడు భయం వలన తకిన డాక్టర్స్ అంతా వాళ్ళ పుస్తకాలలో రావి రాసేది దాని గురించి కొవ్వు పదార్థము గుండెపోటు వస్తుంది అది కాదు అని అన్ని భయపెట్టింది కానీ అవన్నీ అబద్ధాలు అన్నట్టు ఒక్క ఆధారం లేదు రీసెర్చ్ లో ఈ రోజు కూడా ఒక్క రీసెర్చ్ స్టడీ కూడా లేదు కొవ్వు పదార్థం తినడం వలన గుండెపోటు వస్తుంది ఒక్క స్టడీ కూడా లేదు నేను డాక్టర్లను అడుగుతాను ఇట్లాంటి స్టడీస్ లేనప్పుడు మీరు ఎందుకు కొవ్వు పదార్థం గురించి వ్యతిరేకంగా చెప్తున్నారు అంటే నోరు మూసుకుంటారు వాళ్ళు అంటే మనకు తెలుస్తుంది అది అయితే కొవ్వు శరీరంలో కొవ్వు పదార్థం కరిగించే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా అమ్ముడుపోతున్న ట్యాబ్లెట్ ఈ రోజు అదే దాన్ని స్టాటిన్ సెంటర్ స్టాటిన్ సెంటర్ ఆ స్టాటిన్ ట్యాబ్లెట్స్ కంపల్సరీ ప్రతి హార్ట్ పేషెంట్కి ఇస్తారు డాక్టర్స్ ప్రపంచం అయితే అది అదంతా బోగస్ మంద్ స్టాటర్ అనేది బోగస్ దాని వల్ల నా కొగారు కదట దాని వల్ల హార్ట్స్ ఏం మంచి కాదట బోగస్ మందు మీద వాళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ప్రపంచ దానికి వ్యతిరేకంగా ఎవడు చెప్పలేసి వాడు చెప్పినా కూడా ఎవరు వినండి మాట ఎందుకంటే ఆ డాక్టర్స్ దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తేనే ఫార్మాసూటికల్ కంపెనీ వాడు ఆ డాక్టర్ ఇన్సెంటివ్స్ ఇస్తాడు లేకుంటే వాడికి బహుమానాలు ఇస్తాడు వాడికి ఫారిన్ కంట్రీ కి ట్రిప్స్ ఇస్తాడు వాళ్ళ కుటుంబం అయితే కలిసి ఫారెన్ ట్రిప్స్ పోవచ్చు ఫార్మర్ కంపెనీస్ డాక్టర్స్ ఖర్చు డబ్బులు అంటే ఒక రకమైన లంచం ఎందుకంటే నువ్వు మా మందులు పేషెంట్ రాస్తున్నావు కాబట్టి నేను మీకు మంచి చేస్తా ఇట్లుంటది అన్నట్టు ఫార్మర్ సేల్స్ ఎట్ట డాక్టర్ డాక్టర్ ని నచ్చ డాక్టర్ నచ్చింది ఒప్పుకున్నాడు అనుకో డాక్టర్ అవే మందులు రాస్తాడు పేషెంట్స్ సేల్స్ బాగా అమ్మడవుతుంటాయి డబ్బులు బాగా కాబట్టి డాక్టర్లని ఫారెన్ కంట్రీకి పంపిస్తాడు కంపెనీస్ వల్ ఫైవ్ స్టార్ హోటల్స్ వల్ల వాళ్ళకి పార్టీలు ఇస్తుంటారు వాళ్ళకి పెద్ద పెద్ద బహుమానాలు ఇస్తారు మంచి మంచి మ్యూజిక్ సిస్టమ్స్ మొబైల్ ఫోన్స్ ఇట్లు ఇస్తారు ఇట్లుంటే అది వ్యవస్థ ఈ లోప వ్యవస్థ అందుకే ఈ లోకాన్ని నమ్ముకోవద్దని ప్రభు మనకి ఎప్పుడో చెప్పాడు ఎందుకంటే ఇది అంత మోసంతో కూడినది లోకం కాబట్టి మనము ఈ యొక్క చాన రోగము ఒక బాబు గురించి ఇక్కడ స్టోరీ వింటున్నాం ఏసు జరిగి వాళ్ళ నాయన తీసుకొని వచ్చింది బాబుని పదిహేనో వర్షాలు చూస్తున్నాం కదా పత్సవార్త పదిహేడవ అధ్యాయము పదిహేను వర్షాలు చూస్తున్నాను పదహారవ వర్షనం తర్వాత ఏం జరిగింది అనేది మనం చూడాలి అయితే ఈ వీడికి చానా రోగం వచ్చినప్పుడల్లా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు తల్లిదండ్రులు చూడరు కదా పిల్లోని అయితే వీడు బయట ఆడుకున్నప్పుడు నీళ్ళలో ఆ రోగం వచ్చినప్పుడు లేకుంటే అక్కడ పొయ్యి ఉంటే పొయ్యిలో అంత బాధలు అప్పమ్మ పిల్లగాని చిన్నప్పటి నుంచి ఆ రోగం వలన కాబట్టి మళ్ళీ ఆ రోగము ఎవ్వరి వల్ల కూడా బాగా అందుకని ఈశ్వర్ దగ్గర అయితే ఇక్కడ ఒక విషయం మనం జాగ్రత్తగా వినాలా ఏం తెలుసా వా వాళ్ళ నాయన ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాడు ఏ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు మీరు వినాలా జాగ్రత్తగా ఏం జ్ఞాపకం చేస్తున్నట్టే ఏసు దగ్గరకు వచ్చి వాళ్ళ నాయన అంటున్నాడు ఒక రకంగా కంప్లైంట్ చేస్తున్నాడు ఏం తెలుసా మీ శిష్యులు ప్రార్థన చేశారు గాని మీ శిష్యుల వల్ల కాలేదు స్వస్థత అన్నాడా అది ఒక రకంగా కంప్లైంట్ లాగుంది ఒక రకంగా శిష్యుల గురించి చిన్న చూపు చూసినట్లుంది ఇంకొక రకంగా ఏసు రోగి కూడా కుంభంసినట్లుంది అరే నాతో పాట రోజు వాళ్ళ రాలేదా నేను మిమ్మల్ని అందరి మీకు అందరికి అధికారం సమస్త రోగముల మీద నీకు అధికారం ఇచ్చిన పొండి అని చెప్పి శిష్యులు అయినా గానీ వాళ్ళు ఫెయిల్ అని కంప్లైంట్ చేస్తుంటే అప్పుడు ఏసు చలకోపు వచ్చింది ఏసులో కోపం వచ్చి పదిహేడో వర్షంలో ఏమాట వచ్చినా చూడండి చూడండి విశ్వాసం లేని ఈ రెండు విషయాలు బాగా అర్థం తీసుకోవాలి ఈ తరం ఎట్లుంది ఈ లోకంలో మనుషులు ఎట్లుండదో ఇక్కడ చెప్తున్నాడు విశ్వాసం లేని మూర్ఖ ఈ రెండు గుణగణాలు మనుషులకు ఈ రోజులలో నీకు విశ్వాసం ఉండదంట రెండవది నువ్వు మూర్ఖను వంట అంటే మీ గురించి నేను చెప్తలేను ఈ లోకంలో మనుషులు ఎట్లుంటారట విశ్వాసం ఉండదంట మూర్ఖుడు అరే నీకు విశ్వాసం లేదా అంటే కోపంకొస్తారు మూర్ఖత్వం అంటే నేను పట్టుకున్న కుందేనికి మూడు కాళ్లే అనేది మూర్ఖత్వం వేరే వాడు అరే నాలుగు కాళ్ళు ఉంటారంటే లేదు మూడు కాళ్ళే అంటాడు అన్నట్టు అదే మూర్ఖత్వం అన్నట్టు మూర్ఖుడు వాడి మనసు మూత మూత మూసుకుంటాడు నీ మనసు మూసుకుంటే నీకేం బోదాలు కళ్ళు మూసుకుంటే నీకేం కనిపించవు అట్లానే నీ హృదయాన్ని తెలుస్తే కదా అందులో ఏమని ఆహ్వానించవచ్చు కాబట్టి మూర్ఖ తరము అంటే గుడితరం అని అర్థం లేక తృణీకరించే తరం ఇది అన్నిటిని రిజెక్ట్ చేస్తుంది అన్నట్టు ఇంగ్లీష్ లో చెప్పాలంటే అన్నిటిని తృణీకరించే తరం ఇది మూర్ఖ తరం కరెక్ట్ నీకేం తెలుసు నేను ఇంత చదువుకున్నా నేను అట్ట చదువుకున్నా అంత కాబట్టి అటువంటి తరంలో మనం ఉన్నాం ఈరోజు అయితే ఈ తరం గురించి మాట్లాడుతున్నాడు ఏమన్నట్టున్నాడు మొదటిది విశ్వాసము లేని తరము రెండవది మూర్ఖతరం ఈ తరంకి రెండు గుణగాలు ఉన్నాయి ఈ లోకంలో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 గల దేవుడు నిన్ను ఇంకా సహిస్తున్నాడు నువ్వు ఆయన త్రువీకరించినా నువ్వు ఏ స్టోరీ స్వీకరించకున్నా కూడా నిన్ను సహిస్తున్నాడు ఆయనలో ఉన్నది అది ప్రేమ నీ జీవితాన్ని నువ్వు ఆయనకు ఇంకా సమర్పించుకోలేదు నీ పాప జీవితాన్ని నువ్వు ఇంకా విడిచిపెట్టలేదు నువ్వు ఇంకా పాపసం పొందలేదు ఆయన గాని నేను భరిస్తున్నాడు ఎందుకంటే నువ్వు మూర్ఖంగా ఉన్నావు అన్నింటినీ తృణీకరిస్తున్నావు అయినా గానీ నిన్ను సహిస్తున్నాడు ఇంకా ఎంతకాలం నేను సహించాలి చూడండి మీకు ఒక విషయం చెప్తున్నా ఒక కాలం వస్తుంది త్వరగా ఇంకా మిమ్మల్ని సహించడు ఆయన విడిచిపెట్టేస్తాడు ఎందుకంటే మనం కూడా చూస్తాం కదా మన చుట్టాలల్లో కాని మన బంధువుల కాని మన కుటుంబీకుల కానీ ఎవడన్నా పిచ్చిగా తిరుగుతామంటే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తాం బుద్ధి చెప్తాం నచ్చ చెప్తాం అరే వీళ్ళు చెడిపోతుంది వీళ్ళు చెడిపోతునేసి ఒక ఏం చేస్తాం వాడు వినకపోతే చెప్పి చెప్పి ఏ స్ప్రవ్ కూడా అంతే కాబట్టి మూర్ఖ విశ్వాసం లేని తరాన్ని తరం అంటే ఒక జనరేషన్ ఈ జనరేషన్ అంటాం ఒక తరం ఇది మనం ఇంకా భరించడు వదిలేస్తాడు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 నీ చివరి కాలంలో అవన్నీ తెలుసుకుంటే ఏం లాభం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు వెనకడికి కదా కనీసం నీకు జ్ఞానం ఉన్నంత కాలము కనీసం నీ బ్రెయిన్ ఫంక్షన్ చేసినంత కాలం నీకు కళ్ళ కనిపిస్తున్న ఈ వస్తువులు ఇవన్నీ ఈ పదాలు ఈ అక్షరాలు నీకు అంత మంచి ఆరోగ్యం అంత గట్టిగా ఉన్నావు గట్టిగా ఉన్నప్పుడు తెలుసుకుంటావా తెలుసుకోలేవు కాబట్టి ఇక్కడ మనకి ఒక హెచ్చరిక చెప్పబడుతుంది ఏంటంటే మనము అటువంటి తరంలో ఉండాలనా గుడ్డి తరంలో ఉండాలనా మూర్ఖ తరంలో ఉండాలనా లేక విశ్వాసం లేని తరంలో ఉండాలనా అవుతుందో గాదా అవుతుందో గాదా అనేది విశ్వాసం లేని తరం నువ్వు లేని తరములు ఉంటావా ఉన్న తరములు ఉంటావా ఎందుకు అనుమానం అన్ని పొందినామనే నీకు ప్రార్థన అన్ని పొందినమని ప్రార్థించమన్నాడు అడుగుడి ప్రతిదీ ఇవ్వడంతో అటుడి తిరవడును వెదకటి దొరుకును అన్నాడు లేదా కానీ అడుగు ప్రతిదీ అనుగ్రహించమ పరలోకం ఉన్న తండ్రికి అవి ఇవ్వడం చాలా ఇష్టమంట మీకు ఏమి కావాలనో అవి ఇవ్వడం అనేక ఇష్టమంట ఎందుకంటే మనకు కూడా మన పిల్లలకి మోటార్ సైకిల్ కొనుక్కోవ బొమ్మ కొనుక్కొని వచ్చి ఎందుకు కొనుక్కొచ్చిచ్చిన పాపకి ఇష్టమా నీకు మరి పాపకి ఇష్టం కాదు నీకు ఫస్ట్ పాయింట్ అది ఫస్ట్ పాయింట్ ఫస్టే అర్థం చేసుకోవాలి షాప్ కి పోయినప్పుడు పాప చూసిందా నువ్వు చూసినావా కాబట్టి నీకు నచ్చింది అది ఏ శుభ్ర కూడా అంతే ఏ శుభ్రవ్కి ఇష్టమో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 నీకు మోటార్ సైకిల్ కొనియన్నా కారు కొనియన్నా ఇంకేదో కొనియాలని తెలియదా నువ్వే చెప్తే ఈ లోకంలో ఉన్న తండ్రి వయ్యండి నువ్వు నీ పిల్లవాళ్ళకి అవి కొనుకొచ్చినప్పుడు ఆయన పరమ తండ్రి ఇంకా ఎంత బాగా తెలుసు ఆయన దేవుడు నేను కలిగినవాడు నీకు గురించి నీ జీవితం గురించి నీ భవిష్యత్తు గురించి నీకంటే ఆయనకే ఎక్కువ తెలుసు కదా రేపటి గురించి ఎవరు చూడలే గతం గురించి ఎవడు బాధ అది అయిపోయి నువ్వు ఇప్పుడున్నావు నీకు ఈరోజే తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు నీకు కానీ ఇంకొక గడియలో ఏం జరగబోతుంది నీకు తెలుసా ఏసులో తప్ప ఏమని తెలియదు కాబట్టి భవిష్యత్తు ఆయన చేతిలో సురక్షితంగా ఉంది అనే దావేది రాజు అంటాడు కీర్తన గ్రంథం నలభై ఉద్యాయంలో నా భవిష్యత్తు ఆయన చేతిలో ఎంతో సురక్షితంగా ఉందట అది ఎట్లా ఉందంటే ఊహి నా ఊహకు అంతు ఆ నా భవిష్యత్తు ఆయన ఆయన చేతిలో భద్రపరచబడింది అది బహు విస్తారంగా ఉంది ఊహించని రీతిగా ఆయన దాన్ని బయ తీసుకొని పైకి తీసుకెళ్తాడంట మన మన భవిష్యత్తుని అది లెక్కకు మించింది అది చెప్పడానికి సరిపోదంట అంతగా గొప్ప గొప్ప దేవుడు మన జీవితంలో చేస్తాడనేసి కీర్తల బృందం నలభై చాలా బాగా చెప్తాడు కాబట్టి అవన్నీ చేసి ఇంతకాలం చేయలేదని కాదు మీ జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేసిండు దేవుడు ఇంకా చేయబోతున్నాడు అది మన విశ్వాసం ఇంకా గొప్ప చేస్తాడు నా జీవితంలో చేసిడు ఊహించిన అసలు నా వల్ల గానే కావు నేను నా అంతటే నేనే ప్రయత్నం చేస్తే నేను ఈ రోజు ఉండలే పోయి రీతిగా కానీ నేను ఈ రోజు ఇంత ఈ రీతి అంటే అది కేవలం ఆయన తలంతే నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నా జీవించిన విధానం నాకు తెలుసు నా చిన్ననాటి కాలం నాకు తెలుసు నా శరీరంలో ఉన్న రోగాల గురించి నాకు తెలుసు అది ఏ డాక్టర్కి అంతుపట్టలేదు ఎవరిన దశకు వచ్చేంత వరకు నేను ఆ శ్రమలకు పోవాల్సి వచ్చింది నేను సరిగా చదువుకోలేదు స్కూల్ లో స్కూల్ అంతా పోయింది నా నేను ఎప్పుడు ఇంటి దాని ఉండేటప్పుడు శర్రమంతా రోగం ఉండేది నాకు అలర్జీస్తో కుండ్లు అయ్యేది చేప నా శరం ఇంత పెద్ద పెద్ద కొట్టేళ్ళు నాకు కుండలకి వెళ్ళి నుంచి చీము నెత్తులు చాలా నీసి వాసం వచ్చేది నా దగ్గర ఇంత పెద్ద డబ్బా నా దగ్గర దాన్ని ఏమో అలా మారేటోళ్ళు ఒక డాక్టర్ ఉండేవాడు పారాడైజ్ హోటల్ దగ్గర ఉండేది ఆ హాస్పిటల్ క్లినిక్ ఇప్పుడు లేదు అది ఆ డాక్టర్ పేరు ఫంతమ్ బేకర్ 1960s 70s సెవెంటీస్ ఆ టైంలో ఉండేటోడు ఫేమస్ డాక్టర్ ఆయన ఒక్కడే డాక్టర్ హైదరాబాద్ కంతా ఆయన ఎప్పుడెప్పుడు లండన్ లో చదువుకుని అక్కడే ఇంకా వృద్ధాప్యంలో హైదరాబాద్కి వచ్చేసి ఆయన పంతం బేకర్ అనే పేరు డాక్టర్ పేరు మా నాయన నన్ను అక్కడ తీసుకుపోయేటోడు ఆయన ఇంత పెద్ద డబ్బాకి ఇచ్చేటోడు మలాం తెల్లగుంటది అది ఆయింట్మెంట్ లాగా మొత్తం కూర్చున్నట్టు ఆయింట్మెంట్ కూర్చున్నట్టు ఏమి పనిచేయవాడు ఏ ఆయింట్మెంట్స్ పనిచేయవు ఆయన కూడా అట్లాంటిది ఒకటి మత్తు మంది ఇచ్చాడు ఒక టాబ్లెట్ బెట్నలిన్ దాని పేరు మాకు టాబ్లెట్ చిన్న ఒక టాబ్లెట్స్ బాగా బెట్నలిన్ ఆ టాబ్లెట్ పేరు ఇప్పుడు మీరు సెట్రిజిన్ ఎట్లేసుకుంటారు సర్దికి అట్లా బెట్నలిన్ ఒక టాబ్లెట్ ఇచ్చాడు ఆ మంట మర్చిపోవడానికి కొరకు మంచి పడుకోవడానికి కొరకు అది వేసుకుని మనుకుంటుంటుంది అట్లా పరిస్థితులున్నాయి నా జీవిత కానీ చిన్నప్పటి నుంచి మా మమ్మీ ప్రార్థన నడిపించింది దాన్ని ఈ రోజు ఈ రీతి నిలబడ్డం దేవుని సేవలో దేవుని కొరకు అంటే కేవలం మా మమ్మీ ప్రార్థన ద్వారానే ఆమె నడిపించింది ఆమె అందరినీ నడిపించింది పిల్లలందరినీ బాగా ప్రార్థనలు అందరినీ కానీ నాకెందుకో స్పెషల్ టైం పెట్టింది నా కొరకు లేక ఆమె ఆమె దగ్గర కూర్చొని ఎక్కువ నేను నేర్చుకున్నట్టు ఎప్పుడు ఆమె దగ్గరనే తమ్ముళ్ళు అనాలందరూ పోతే ఆమె దగ్గర ఎప్పుడు ఉంటాను నేను చిన్నప్పటి నుంచి అట్లా ప్రార్థనలో ఆయన చేసి లేక ఆమె నడిపింపు వలన ఈ ప్రభులో చివరి వరకు ఉండగలుగుతున్నాను ఇంతవరకు ఉండగలుగుతున్నాను అది నేను సాక్ష్యమిస్తున్నాను ఆ రోగం విడిచిపెట్టింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేసిన ప్రార్థనల ఫలం రోజు ఖచ్చితంగా ఇది విడిచిపెట్టాల్సిందే నన్ను ఇంకా ఎంతకాలంలో పాలు ఇస్తారు ప్రభు దానికి సమయం ఇచ్చిండు ఒకరోజు దాన్ని గద్దించిండు అది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఈ రోజు మచ్చళ్ళు ఉంటాయి కానీ ఆ కొలు లేవు ఆ పండ్ పుండ్లు లేవు నా జ్ఞాపకం ముందే ఒకరోజు చాలా బాధపడిన ఏడుస్తూ ఏడుస్తూనే ఉన్నాను ఎందుకు ఏడుస్తూనే ఉన్నాను అంటే మా ఇంట్లో ఓ యాభై అరవై కోళ్ళు అయితే ఆడ నేను ఈ కూర్చొని కాఫీ తాగుతున్నాను నేను అనుకుంటా హై స్కూల్ ఉన్నాను లేకపోతే ప్రైమరీ హై స్కూల్ ప్రైమరీ అదే అప్పర్ ప్రైమరీ స్కూల్ అనుకుంటా సెవెంత్ క్లాస్ ఏమన్నా ఆ గడప దగ్గర ఆ కోడి వచ్చి ఇక్కడ పుండుని ఇక్కడ ఇక్కడ పుండు ఉండేది అది అది పురుగల్పు ఉందేమో అది వేసు కొడితే అది భరించదని వేదన పుండే ముందే నొప్పి ఉంటుంది కదా కోడిస్తే ఇంకెంత భయంకరంగా ఉంటుంది అందుకెళ్ళి రక్తం కదా అంత భయంకరంగా ఉండే నాకు కోళ్ళు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అంటే తినడానికి కొరకు కాదు కోళ్ళు అంటే చాలా వరకు తినడానికి ఐ లవ్ చికెన్ అంటే నిజంగా దాన్ని ప్రేమిస్తానని కాదు కదా ఐ లవ్ చిక్కనంటే తినడానికి వరకు ఆయన తేలవు అన్నట్టు కానీ కోడని ఎత్తుకొని మంచిగా ఆడుకున్నట్టు అని నాకు అంతగా ఇష్టం ఉండేది ఫొటోస్ కూడా నేను నాకు కోడిని ఎత్తుకొని ఫోటో దిగినట్లేదు అటువంటి కాలంలో అయితే చిన్నప్పటి నుంచి దేవుని వాక్యంలో ప్రార్థనలో మా మమ్మీ నన్ను పెంచింది కాబట్టి ఆ విశ్వాసం ఉంది ఎన్నో కష్టాలు ఉన్నాయి అన్నిట్లకి వెళ్ళి ప్రభు ఎందుకో తెలుసా కేవలం విశ్వాసం వల్ల కేవలం విశ్వాసం వల్లనే కాబట్టి ఆయన చెప్తున్నాడు ఇంకా ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలా మీకు విశ్వాసం లేకపోతే మిమ్మల్ని ఎంతకాలం సహించాలనికే రోంగ రాష్ట్ర పత్రిక ఎన్ని విధాలు విశ్వాసం రోగుల రాష్ట్ర పత్రిక ఎన్ని విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవుడికి ఇష్టంగా ఉన్నాడు హెబిల్ రాష్ట్ర పత్రికన హెబుల్లాస కాబట్టి చూడండి పదకొండవ అధ్యాయం హెబుల్ రాష్ట్ర పత్రిక అధ్యాయము మొదటి అధ్యాయంలో పదకొండవ అధ్యాయము మొదటి వచ్చినే విశ్వాసం ఇది మీకు అర్థం కాల ఎందుకంటే కొంచెం కష్టంగానే ఉంటుంది తెలుగులో గానీ ఇది మీకు అర్థం కాల అర్థమైతే ఎందుకు అనుమానాలు వస్తాయి అర్థం కాకపోతేనే అనుమానాలు వస్తాయి కదా అర్థమైనాక అనుమానాలు ఉండవు కాబట్టి ఈ ఒక్క వాక్యం ఏ పుస్తకంలో ఉండదు ప్రపంచంలో ఏ మత గ్రంథాలలో ఉండదు నువ్వు ఏ మతం తీసుకో విశ్వాసం గురించి ఏ మతంలో ఉండదు వాళ్ళకి తెలియదు కూడా విశ్వాసం అంటే నువ్వు ముస్లింస్ని అడుగు హిందూస్ని అడుగు ఏ మతస్థులని అడుగు అది విశ్వాసం అంటే ఏంటి అంటే ఎవడు చెప్పలేడు ఎందుకంటే వాళ్ళకి తెలియదు అందుకు నీకు అనుమానం వస్తుంటుంది ఎప్పుడైతే విశ్వాసం అనేది ఏదో నీకు తెలిసిందనుకో ఇక నీకు ఎట్టి పరిస్థితుల్లో అనుమానం ఉండదు మాకు అనుమానం ఉండదు మాకు అనుమానం ఉండదు ఈ కార్యం జరుగుతుందా జరుగుదా అనే అనుమానం ఉండదు ప్రార్థన చేస్తాం జరుగుతుంది ఒకవేళ జరగలేదంటే ఇంక ఇంకా టైం రాలేదు కానీ కష్టంగా జరుగుతుంది ఎందుకంటే ప్రతిదానికి సమయం కలగదు తొమ్మిది నెలలు కాంతే పిల్లవాడు పుట్టాడు ఎందుకు పెట్టిండు దేవుడు తొమ్మిది నెలలు పరిపక్వం చెందాల సమయం సమయం సంపూర్తి కావాలా కాబట్టి ప్రతిదానికి టైం ఫిక్స్ చేసిండు ఒక పం ఒక పండు ఒక కాయ కావాలంటే ఒక పువ్వు పువ్వుల పుట్ట ఇర గంటలు అవుతుంది మరొక ఇరవై గంటలు అయితేనే అది కాయ మరో ఇరవై గంటలు అయితే పండు అట్లా టైం పెట్టిండి దేవుడు ప్రతి దానికి ఎందుకు పెట్టిండే మనము ఒక విధేయత నేర్చుకోవడానికి కొరకు ఒక సిస్టమేటిక్ లైఫ్ నేర్చుకోవడానికి కొరకు ఓర్పు సహనాలు కలిగి జీవించడం కొరకు ఇట్లాంటి టైం పెట్టిండి దేవుడు అందులో మనల్ని గుర్తింపజేసిడు టైము ఈ లోకంలో టైం పెట్టినాక దాంట్లోకి వచ్చిన మనం ఎప్పుడైతే శరణాన్ని విడిచిపెడతామో టైం లోకి వెళ్ళి టైం ఉండదు ఇప్పుడు ఇంకా టైం కాలేదు కదా ఇంకా టైం కాలేదు అబ్బాయి ఇంకా ఎంతసేపు ఇంకా ఎంతసేపు అంటా ఉంటాం ఎందుకంటా ఉంటాం తెలుసా మనం ఇంకా టైంలో ఉన్నాం కాబట్టి ఒక్కసారి టైంకి వెళ్ళిపోతే ఇంకెంతసేపు అనే పదం ఉండదు ఇంతేనా టైం ఇంక ఇంతేనా అనిపిస్తుంది అసలు టైం గురించి బాధపడం అనుమానించమని దాని గురించి అసలు ఉండదు కానీ ప్రణానందలు ఉంది ఒకరోజు టైం ఆగిపోతుందంట అర్థమైందా ప్రపంచ క్లియర్గా ఉంది ఒకరోజు ఒక టైం ఆగిపోతుంది అంటే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ని చల్ ఆగిపో అంటాడంట చరిత్రలో లాగింది టైం మీకు తెలుసలేదు యహోశివ కాలంలో అంటే ఒకసారి నెరవేరదు లేదు టైం టైం ఆగిపోతుంది ఒక దినం ఆగిపోయింది గతంలో చరిత్రలో ఇక మీదట శాశ్వతంగా ఆగిపోబోతుంది ఆయన ఈ లోకంలోకి వచ్చినాక ఈ టైం కాలం ఆగిపోద్ది ఈ కాలం ఈ ఫ్యాన్ అయిన తిరగడం అంటే ఇది తిరుతుంది అది క్లాక్ బాయ్ అంటారు దీన్ని తిరగడం టైం ఆగిపోతుంది ఎందుకు ఆగిపోద్ది మనం టైం లెక్కి వెళ్ళి బయటకు వచ్చేసినాం ఇంకా అవసరం లేదు దానికి శాశ్వతంగా ఆయనతో పాటు ఉండబోతున్నాం సతాకాలం అంటే దానికి ముగింపు అనేది ఉండదు అటువంటి కాలం వరకు మనం సిద్ధపడాలా అది ప్రాముఖ్యమైనది మన జీవితంలో కాబట్టి ఇక్కడ ఒక వాక్యం గురించి చెప్పబడిది ఏంటంటే విశ్వాసము అంటే ఏందో నీకు తెలవకపోతే నీకు విశ్వాసం ఎట్లొస్తుంది నీకు నిజంగా విశ్వాసం ఉందా లేదని తెలుస్తుంది ఒకవేళ ఆ విశ్వాసం లేకపోతే కార్యాలు ఎట్లయితాయి విశ్వాసం ఉంటే కార్యాలయతాయి విశ్వాసం అంటేనే తిరగకపోతే విశ్వాసం ఎట్లుంటది కాబట్టి ఇక్కడ బైబిల్లో ఒకటే స్థలంలో ఉంది విశ్వాసం అంటే ఏందో ఇంకా ఎక్కడ దొరకది ఏ బుక్స్లో దొరకదు ఏ డిక్షనరీలో దొరకదు ఏ పురాణగాదాలలో కూడా ఉండదు ఇక్కడ ఒక్క ఉంటది విశ్వాసం అంటే ఏందనేది అందుకే నేను దీన్ని నమ్ముతున్నాను అందుకే దీని మీద ఆధారపడుతున్నాను విశ్వాసం అంటే ఏందంట చూడండి నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అంట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 నిరీక్షింపబడు వాటి యొక్క నిజ దేని గురించి మీరు ఎదురు చూస్తున్నారో అది ఆల్రెడీ కన్నకు కట్టినట్టుగా అనిపిస్తుంది అది విశ్వాసం అంట అంటే ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో అది ఆల్రెడీ మీకు మీరు పొందుకున్నారనేది విశ్వాసం అంట అర్థమైంది మీకు విశ్వాసం అంట ఏందో అది ఎట్లా తెలుస్తుంది ఉదాహరణకి ఇప్పుడు స్టూల్ ఉంది ఈ స్టూలు ఇక్కడ లేదనుకో మళ్ళీ విశ్వాసం ఎట్లుంటది సైన్స్ కి విశ్వాసానికి తేడా అదే సైన్స్ ఏమంటే తెలుసా చూస్తేనే నమ్ముతా విశ్వాసం ఏంటో తెలుసా చూడకుండా నమ్ముతానే నీకు ధనియత చూడకుండా నమ్మాలా ఎందుకంటే అక్కడ టూ టూలు ఉందని నమ్మాలా నువ్వు ఫిక్స్ అయిపోవాలా దాని మీద అక్కడ ఉందని నమ్మాలా నేను చాలాసార్లు చూసిన నా జీవితంలో ఎగ్జాంపుల్స్ ఒక రోజు ఒక విలువగల బుక్ పోయింది విలువగల బుక్ పోయింది ఇక నాకు బాధాకరంగా అరే ఆ బుక్ ఎట్ట దొరకాలా నేను చూస్తున్నాను నా వృద్ధి నమ్మాలా ఫలాని స్థలాల్లో ఫలాని డెస్క్ లో వద్దునవ చూస్తే నిజంగా అక్కడ ఉంది అది డెస్క్ లో అర్థమవుతుందా అంటే ఈ వాక్యం నెరవేరుందా లేదా ఎన్నిసార్లు నెరవేరుతుంటది మనం తలాలు నేను తలలు ఆ దారిలో పోయిన అక్కడ ఉంటే బాగుంటుంది నిజంగా అక్కడ ఉంటే అది పోతే చిన్న చిన్న దశలో చిన్న చిన్న విషయాలలో ప్రభు మన విశ్వాసం ఎట్లుందో చూపిస్తారన్న ఆ విశ్వాసం నీకు కావాలా అర్థమవుతుందా ఇక్కడ ఇంకా చాలా బాగుంది ఏమని చూడండి అదృశ్యమైనవి అదృశ్యమైన అదృశ్యమైనవి ఉన్నవి అనటకు రుజువు అంట అదృశ్యం అంటే ఏంటి కళ్ళకు కనిపించనివి కళ్ళకు కనిపించనివి ఉన్నవి అని రుజువు విశ్వాసం అంటే సో నీ విశ్వాసం అంటే ఏం తెలుసా నీ కళ్ళకు కనిపించలేదు రేపు ఏమైందో ఇక మీద కానీ అది ఆల్రెడీ జరిగింది అనేదే విశ్వాసం అంట నువ్వు అనుకోవాలంట కళ్ళ జరగదు నాకు కనిపించలేదు కానీ అది నెరవేరుతుంది అందుకే ఈ కండతను చూడద్దు ఈ కండతను చూడద్దు ఇది మాంసపు కండలు ఇక్కడ నుంచి చూడండి హృదయం అనే నేత్రం హృదయ నేత్రవత్వం చూడండి వాటి హృదయం నేత్రాలు కనిపిస్తాయా అది విశ్వాసం అది దీనికి కూడా కళ్ళు అనేది విశ్వాసం అసలు తెలివి ఎక్కడుందా ఇక్కడ ఉందా చెప్పండి సైన్స్ ఏమంటుంది తెలివి ఎక్కడ ఉంటది బ్రెయిన్ లో ఉంటదంటాధ ఎక్కడ ఉంటది అది వంతుకోవాలనేది బ్రెయిన్ లో ఉండదు ఇక్కడ ఉంటుంది అందుకు బైబుల్ అంటుంది హృదయం అన్నిటికంటే మోసకరం అయింది అంతా ఇక్కడ జరుగుతా ఉంది ఇక్కడ కాదు నాకేమనిపిస్తుంది ఇది సైంటిఫిక్ గా వాళ్ళు ప్రూవ్ చేయలేదు కానీ బైబుల్ చెప్తుంది హృదయం బ్రెయిన్ కి చెప్తుంది అది పొద్దుకోవాలి అది పొద్దుకోవాలని బ్రెయిన్ ఏం చేస్తుంది అస నీ శనికి సిగ్నల్స్ పంపిస్తుంది అప్పుడు నువ్వు పోతావు యాక్షన్ పరిగెత్తుడు చేతులు పెట్టడం చేయడం ఇవ్వండి యాక్షన్ అన్నట్టు యాక్షన్ ఏమో బ్రెయిన్ నడిపిస్తుంది బ్రెయిన్ హృదయం నడిపిస్తానికి నీ హృదయం జాగ్రత్త పెట్టుకోవాలా చాలా మంది బ్రెయిన్ సారీగా నీకు దిమాక్ లేదా అంటే నువ్వేమాల అవును నాకు దిమాక్ చాలా మంది అరే కామన్ సెన్స్ ఉపయోగించి కదంటే నాకు కామన్ సెన్సే లేదంటే వాడికి ఇంత కోపం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపంతో నట్టు వాడు నన్ను నీకు దిమాక్ లేదా అంటే ఇంగ్లీష్ లో కామన్ సెన్స్ లేదా అని అర్థం నేనేమంటే నాకు కామన్ సెన్స్ లేదు బ్రదర్ అంటే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 సరే ఇది ఎవడు గుర్తించింద్రు ఇది నేను మీకు ఒక్కటి చూపించి వాక్యాన్ని ముగిస్తా అయితే రెండవ వచనం నుంచి చాలా ఉన్నాయి ఏమునే అంటే గతంలో సృష్టి మొదలుపని ఈ రోజు వరకు లేక రెండు సంవత్సరాలకు ముందు గొప్ప గొప్ప దేవుని భక్తులందరూ ఎట్లా విశ్వాసంలో జీవించింద్రో హిమల్ రాష్ట్ర పాత్రిక పదకొండో చాలా ఇష్టం నాకు ఎందుకంటే బైబిల్లోని గొప్ప భక్తులందరి గురించి ఇక్కడ ఒక్క పత్రిక ఒక్క అధ్యాయంలో నేను రాశపెట్టి అబ్రామ్ మొదలుకొని అబ్రామ్ ముందు నోవా గురించి హెయిన్ హేబెల్ గురించి మూడో నాలుగో వర్షంలో హేబేల్ గురించి ఐదవ వర్షంలో ఈను హాను గురించి దాని తర్వాత ఏడవ నోవా గురించి ఎనిమిదవ వర్షంలో అబ్రామ్ గురించి చూస్తా ఉంటా మనం తొమ్మిదవ వర్షంలో యాకోబ గురించి ఈసాక గురించి కదా పదకొండవ వర్షంలో సారా గురించి అట్లా అంత గొప్ప గొప్ప దేవుని బిడ్డలందరూ ఎంతలాగా విశ్వాసంలో వాళ్ళు జీవించారు కొనసాగించారు ఒక్కరు కూడా ఫెయిల్ అయ్యలేదు వీళ్ళందరూ ఒక్కరు ఫెయిల్ కాలేదు విశ్వాసంలో జీవించారు కాబట్టి కాబట్టి మనం లెసన్ నేర్చుకోవాలా ఏందలుసా నువ్వు ఫెయిల్ కావాలంటే నువ్వేం చేయాలా నువ్వు విశ్వాసంలో బలపడాలా ఫస్ట్ పాయింట్ చూడండి విశ్వాసంలో బలపడాలంటే ఎట్లా వస్తుంది విశ్వాసం అంటారు చాలా మంది నువ్వు అప్పుడు నువ్వు ఇంతకాలం దేవుల్లో ఉన్నావు అయినా నీకు ఎందుకు అనుమానం వచ్చింది అంటే ఒక సీక్రెట్ నువ్వు మర్చిపోయినావు విశ్వాసం విశ్వాసం బలపడాలంటే ఒక సీక్రెట్ ఉంది బైబుల్లో నీకు తెలుసు కానీ నువ్వు మర్చిపోయినావు దాని గురించి దేవుని వాక్యము వింటనే విశ్వాసం కలుగుతుంది అనే సీక్రెట్ ఎప్పుడో బయలుపరచబడింది సీక్రెట్ కాదు ఇంకా అది దేవుని వాక్యము వింటనే విశ్వాసం బలపరచబడుతుంది అందుకే మేము ఊరికే చెవులకు పెట్టుకుంటాం హెడ్ ఫోన్స్ నేను చెప్పిన వాక్యాలు నేనే వింటా ఉంటాను మీకు తెలుసలేదు ఎన్నిసార్లు ఎవరో చెప్పిన వాక్యాలు వినొచ్చు కదా నేను నేను చెప్పిన వాక్యాలు నేను వింటుంటే నన్నే హెచ్చరిస్తాడు ఆ వాక్యం నేను ఎన్నిసార్లు పరిశీలించుకున్నారే ఇది నేను చెప్పిన నాకు చాలా సార్లు డౌట్స్ వస్తాయి ఇవి నేను ఎప్పుడు చెప్పినా నేను నేర్చుకున్నట్టు ఉంటాయి కొన్నిసార్లు వాక్యాన్ని అట్లా నా విశ్వాసం బలపరచబడతా ఉంటుంది మనకి వాక్యము ఎంతగా చెవులకు పోతూ ఉంటే అంతగా విశ్వాసంలో బలపరచబడతా ఉంటాం ఎన్నో సంవత్సరాలు ఉద్దేశం మనం అంటే ఎంతగా విశ్వాసం పోగొట్టుకున్నామో చూసుకోండి పొద్దున్న లేసి ఏమేమో ఏమేమో ఏమేమో వాటికి టైం వేస్ట్ చేస్తూ ఉంటాం పనికిరాని వాటి కొరకు కానీ ఎప్పుడన్నా మనము కనీసం ఒక గంట సేపు ఫోటోలు వేసి వాక్యం వింటామా వాట్సాప్లో రుదుతా ఉంటాము రుద్దుతా ఉంటాం రుద్దుతా ఉంటాం రోజంతా కానీ ఎవడన్నా వాట్సాప్లో వాక్యాలు వింటారా అంత ఓపిక ఉందా ఎటువంటి తరంలో ఉన్నామో ఊహించుకోండి విశ్వాసం లేని తరము మూర్ఖ త్వరం వాట్సాప్ వాట్సాప్ ఎందుకు రుదుతారా అంటే వాడికి కోపం వస్తుంది ఫేస్బుక్ ఎందుకు రుదుతావరా అంటే బుక్కుని మర్చిపోయి ఫేస్బుక్ పట్టుకున్నారు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 WhatsApp అంటే అర్థమేం తెలుసా వాట్స్ హ్యాపెనింగ్ అక్కడ నుంచి వచ్చింది ఆ పదం ఎవరు అడిగినా నేను చాలా మంది అడిగిన ఎవరు వస్తుంది ఎవరు అది ఎందుకు తెలియదు అంటే అసలు తెలియదు కదా ఒరిజినల్ తెలియదు వాళ్ళకి వాళ్ళకి తెలిసింది ఓన్లీ వాట్సాప్ యాప్ వాట్స్ హ్యాపనింగ్ అనేది అరే ఏమైతుంది భయం అంటాం చూసినావా మన భాషలో ఏం భయం ఎట్లున్నావు భయ అంటాం కదా దానికి వెళ్ళి తీసేది వాట్సాప్ అనేది అక్కడ పాపులరైజ్ చేసేది కానీ గమనస్తులే తెలియదు అందుకే మనం వాళ్ళకి చెప్పాలా లేకపోతే వాడు నిన్న చిన్న చూపితే వీడికేం తెలుసు ముస్లింకి వీడికేం తెలుసు వాట్సాప్ గురించి వాళ్ళు తెలియదు మనం ప్రోగ్రామ్స్ రాస్తాం వాడుతో వాట్సాప్ వాడతాడు మనం విరవీగాం కదా దేవుడు నాకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఇచ్చిండు ఎందుకు నాలెడ్జ్ ఇచ్చిండు నేను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ జీసస్ అంటాడు పౌరు భక్తుడు నేను సమస్తం చేయగలను ప్రభునందు నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మై లాడ్ సో వై ఇట్ షుడ్ బి ఇంపాసిబుల్ టు మీ ఆయనకు అసాధ్యమైనప్పుడు నాకెందుకు అసాధ్యం కావాలా ఏం సార్ నువ్వు పోయి సాధించాల్సిందే కదా చివరికి ఒక వాక్యాన్ని చూపించేసి ముగించుకుంటాను చూడండి వాక్యాన్ని ముగించేస్తున్నాను సార్ వచనం అధ్యాయం పన్నెండవ అధ్యాయము రెండవ వచనం పన్నెండవ అధ్యాయము రెండవ వచనం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 ఇక్కడ ఉంది వాక్యం విశ్వాసానికి కర్త కర్త అంటే పుట్టించినవాడు క్రియేటర్ యేసు ప్రభువే క్రియేటర్ అంటారు విశ్వాసానికి కాబట్టి నీకు విశ్వాసం రాలంటే ఎవరు ఎదురు పోవాలా దాన్ని పుట్టించిన పోవాలా ఇంకా సెకండ్ వేరేవారు అవసరం లేదు ఇంకొకడు అవసరం లేదు ఎవరు నీకు విశ్వాసం అది పాయింట్ నేను చెప్తుంది మీకు యేసు తప్ప ఎవడు మీకు విశ్వాసం ఇవ్వడు ఎందుకంటే ఆయననే దాన్ని కర్త హీఈస్ ది ఇంగ్లీష్ లో చాలా బాగుంది ఆథర్ ఏయుటిహెచ్ యుఆర్ కదా ఓఆర్ఆర్ ఏయుటి హెచ్ ఓఆర్ ఆథర్ ఆథర్ అంటే దాన్ని లిఖించిన వాడు అంటే దాన్ని పుట్టించినవాడు తెలుగులోనేమో దాన్ని పుట్టించిన వాడు ఇంగ్లీష్ దాన్ని లిఖించిన వాడు అంటే దాన్ని పుట్టించి దాన్ని తయారు చేసి మీ హృదయంలో రాసినవాడు అందుకే తెలుగు ఇంగ్లీష్ రెండు కంపేరిసన్ చదువుతాం మనం దేవుడు అంట మనకు నేర్పించదు సీక్రెట్ చాలా మంది తెలియదు సీక్రెట్ తెలుగులో ఒక ఉంటది ఇంగ్లీష్లో రకంగా ఉంటుంది ఎందుకు ఉంటది అంటే రెండింటిని అత్త పెట్టి మనం విరగొట్టం వాక్యాన్ని ఎప్పుడు కట్ చేయం జమ చేసుకుంటాం అట్లా దాని కర్త దాని లిఖి లిక్ లేఖికుడు అంతేనా పదం లేకికుడు ఆధార్ అంటే లేఖికుడే రాసేవాడు కాబట్టి నీ హృదయల మీద రాసేవాడు దాన్ని పుట్టించినవాడు దాన్ని నీ హృదయల మీద రాసేవాడు నీ హృదయంలో పుట్టించేవాడు దాన్ని నీ హృదయం అనే పలకల మీద రాసేవాడు కూడా ఏసు ప్రవ్వే దాని తర్వాత ఏమన్నా దాని దాన్ని ముగించేవారు కూడా ఆయననే అంట అంటే నీ విశ్వాసాన్ని సంపూర్తి చేసేవాడు కూడా ఆయననే ఇప్పుడు మన మనము సంపూర్తి దశకు ఎదుగుతున్నాం మన హృదయం దగ్గర రాసిపెట్టింది దేవుడు చాలా సంవత్సరాలు అయింది నా జీవితంలో దగ్గర దగ్గర నేను అనుకుంటా థర్టీ థర్టీ ఇయర్స్ అయిపోయింది నేను రక్షణ పొందిన రోజు నా హృదయంలో పూర్తిని విశ్వాసం ఆ రోజు నా జీవితానికి ప్రభులు సమర్పించుకున్నాను నైన్టీన్ లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది రాస్తానే ఉన్నాడు నా హృదయాల మీద ఇంకా దాన్ని ఫినిష్ చేసే కాలం అంటే మనం ఉంటుంది చివరి కాలం అది సంపూర్తి అవుతుంది మన హృదయలో విశ్వాసం కాబట్టి ఆ సంపూర్తి దర్శకి దేవుడు తీసుకొస్తున్నాడు తర్వాత ఇప్పుడు నువ్వేం చేయాలో చూడండి ఇక్కడ విశ్వాసం కర్తను దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచొచ్చు మన ఎదుట ఉంచబడిన పందెము కదా కాంపిటీషన్ పదం కాంపిటీషన్లను విజయం పొందాలని ఉంది ఇక్కడ వాక్యం మన మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలంటే ఎందుకు విశ్వాసాన్ని పుట్టించిన వాడైననే దాన్ని కొనసాగించేవాడు తెలుగు తెలుగులో ఏముంది అంటే పుట్టించేవాడు ఆయననే కొనసాగించేవాడు ఇంగ్లీష్ లో తెలుసా ఆథర్ అండ్ ఫినిషర్ అని చాలా తేడా ఉంది ఆథర్ అంటే రాసేవాడు ఫినిషర్ అంటే సంపూర్తి చేసేవాడు కాబట్టి తెలుగు నుంచి ఇట్లా తీసుకోవాలి మనం తెలుగులో ఏముంది పుట్టించేవాడు ఇంగ్లీష్కి వచ్చినప్పటికీ రాసేవాడు మళ్ళీ తెలుగు పోతే కొనసాగించేవాడు ఇంగ్లీష్లకు వస్తే ముగించేవాడు ఈ నాలుగు గ్యాప్ వచ్చింది ఎప్పుడైనా చూసి వాక్యం అట్లా అట్లా చూడాలా బ్రదర్ మీరు అట్లా నేర్చుకోవాలా నేను అతనే నేర్చుకుంటున్న వాక్యం మీకు కూడా సీక్రెట్స్ నేను షేర్ చేసుకుంటున్నాను నేనే గొప్పలు ఇవ్వాలి కాదు అందరూ సీక్రెట్స్ నేర్చుకోవాలా దేవుని మేము పరచాలా మీరు ఫలపరం మీ జీవితాలు ఫలపరితం కావాలా ప్రభులు ఆ అట్లా ఆ విధానాలు ప్రభుత్వాడు మనం నా ఇంటెలిజెన్స్ కానే కాదు ఇది కేవలం ఆయన ఆత్మ వల్ల మనకు అనుగ్రహించబడింది మన నిస్వార్థతతో ఇవన్నీ మనం చేసినాం కాబట్టి మనకి ఇంకా చూపిస్తాడు డబుల్ ట్రిపుల్ మెజర్ నీ గిన్నె నిండే దొర్లుతుంది చూస్తారు ఎవరికి కనీ ఎవరికి బయలుపరచబడని విషయాన్ని బయలుపరచడా విశ్వాసం ఇంకా బలపరచబడతాడు ఇప్పుడు నువ్వేం చేయాలంట ఈ విశ్వాసంలో ఏ నువ్వు తప్ప ఎవరు నాకు ఇది పుట్టించలేదు నువ్వు తప్ప ఎవరు నా పేదల మీద రాయలేదు నువ్వు తప్ప ఎవరు దాన్ని కొనసాగించలేరు అంటే కంటిన్యూ చేయలేరు నా విశ్వాసం కంటిన్యూ చేయలేదు నువ్వు తప్ప ఎవరు కంప్లీట్ చేయలేరు ఫినిష్ చేయలేరు ప్రభావా నిన్ను నమ్ముకున్నాను ప్రభావ నువ్వు తప్ప నాకు ఒవ్వరు ఇవ్వలేరు కాబట్టి ఇప్పుడు నేను నా ఎదుట ఉన్న ఆ పంద్యంలో ఓర్పుతో నేను పరిగెత్తుతున్నాను ప్రభావా ఎట్లా పరిగెత్తుతాను వన్ పాయింట్ ఎంత వన్ పాయింట్ వన్ సిక్స్ అయిందాకేమైనా సెకండ్స్ మినిట్స్ వన్ సెవెంటీ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 సరే ముగించుకోవాలంటే కొన్ని ఫిజికల్ పాయింట్ ఎందుకంటే స్పోర్ట్స్ మెడిసిన్ చదివినా కాబట్టి నాకు తెలుసు గతంలో స్పోర్ట్స్ పీపుల్కి ఏం చేసేవాళ్ళు కార్బోహైడ్రేట్స్ బాగా తినండి స్పోర్ట్స్ ముందు బరిగె తగ్గుముందు హండ్రెడ్ మీటర్ రేస్ లోపుడు వాడికి కార్బోహైడ్రేట్స్ ఇచ్చేవాళ్ళు కార్బోహైడ్రేట్స్ అంటే పండి పదార్థం పెండి పదార్థం తింటే గ్లూకోస్ ఫుల్ పెరుగుతుంది కదా ఫుల్ ఎనర్జీ వస్తుంది వాడు వరిగెత్ మొత్తం గ్లూకోస్ దిగిపోతుంది స్వచ్ఛుపై పడతాడు అది ఆ స్పోర్ట్స్ అయితే ఇప్పుడు స్పోర్ట్స్ మెడిసిన్స్ అంతా మారిపోయినాయి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినద్దు ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ ప్రోటీన్ తినమంటున్నారు అర్థమవుతుందా ఫ్యాట్ ప్రోటీన్ అంటే మీకు నేను చెప్పడం లేదు ప్రోటీన్ అంటే మాంసపు కృతులు ఫ్యాట్ అంటే నీస్ నెయ్యి వెన్న చీజ్ ఇవన్నట్టు ఈ ఫ్యాట్ తినడం వలన అలసట ఉండదంట ఆయాసం ఉండదంట కానీ ఎనర్జీ ఉంటదంట పరిగెత్తాం వరకు ఇప్పుడు స్పోర్ట్స్ మెడిసిన్స్ లో అవి సజెస్ట్ చేస్తున్నారు ఈ ఒలింపిక్ గేమ్స్ అలా పార్టిసిపేట్ జరుగుతున్నా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 ఆల్రెడీ టెస్ట్ అయిపోయింది కదా ఆల్రెడీ రిపోర్ట్స్ ఉన్నాయి కదా అని బ్లైండ్ గా వాటర్ అయ్యి మధు రాంటాడు అట్లా చాలా మంది చనిపోయిన కేసులు ఉన్నాయి నేను చాలా కేసులు చూసినా మా చుట్టాలలో అట్లీస్ట్ ముగ్గురు చనిపోయిన ఒక మెడిసిన్ ఉంటుంది దాన్ని ఏమంటారు అంటే ఇది ఎంత మంచి మెడిసిన్ అంత చెడ్డ మెడిసిన్ ఇది ఇకో అది పాయింట్ టూ నుంచి స్టార్ట్ అవుతుంది అది పాయింట్ టూ అట్లా పెరుగుతారు అది వన్ ఎంజి అయితే ఇది ఏం చేస్తుంది అంటే రక్తాన్ని పలచగ చేస్తారు ఈ మందు దాని తర్వాత ఇంకొక మందు ఉంటుంది వార్ ఫారిన్ అంటారు అది కూడా రక్తాన్ని పలచగ చేస్తుంది అన్నట్టు అయిల్ అసలు ఏందంటే వార్ ఫారిన్ గురించి ఎవరిని తెలియదు చెప్తే పరసన్ మరి డాక్టర్లకు తెలుసు ఏంది అదంటే మీ చెప్పాలంటే ర్యాక్ పాయిజన్ హార్ట్ పేషెంట్స్ కి వీడు ఇస్తుండలుసా ఇది ఎలా కల ముందు నేను ఎంత ఓపెన్ గా చెప్తున్నా అంటే నాది నాకు తెలుసు వాళ్ళ దాన్ని మాట్లాడితే వాళ్ళకి నేనంటే కోపం ర్యాక్ట్ పాయిజన్ ఇస్తారు బ్లడ్ పల్చగడా మీకు చెప్పాలనా ర్యాక్ట్ పాయిన్ ర్యాక్ ఎన్ చచ్చిపోతుందా పాయిజన్ తని రక్తం పల్చగా అయితే ఏమవుతుంది తెలుసా బీపీ పెరుగుతుంది స్పీడ్ ఉంటది బ్లడ్ పల్చర్ బ్లడ్ స్పీడ్ గా పరిగెత్తది దాంట్లో ఏమైతుంది తెలుసా రక్తాల చిట్లీ లోపల బ్లీడింగ్ అవుతుంది మొత్తం పగిలిపోతాయి సన్న సన్న రక్ణాలు అన్ని పగిలిపోతాయి బ్రెయిన్ లో సెరిబ్రల్ హ్యామరేజ్ అంటారు దాన్ని బ్రెయిన్ లో రక్తాల చిట్లీ చచ్చిపోతారు పాపం అంత మోసకరమైన మెడిసిన్స్ ఈ రోజులలో కాబట్టి ప్రభు ఆ వస్తుంటే మేము అదే మాట్లాడుకుంటున్నాం ఎందుకు దేవుడు వీటిని పర్మిట్ చేస్తాడు తన బిడ్డలే నచ్చిపోతున్నారు కదా విశ్వాసం నేను చూసిన మంచి విశ్వాసాలు అట్లీస్ట్ ముగ్గురు అనిపారు ఇట్లాంటి బ్లీడింగ్ ఒక ఒక సిస్టర్ మంచి భక్తి పరాలు చూస్తే నాకైతే ఏడుపు వస్తుండదు అంత మంచి ఆయమే ఆమెకి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది మెడిసిన్ వాడు ఏం చేసిండు టూ నుంచి త్రీ నుంచి ఫైవ్ పెంచాడు ఫినిష్డ్ ఇంకొక విషయంలో నేను చూసాను సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చింది సర్జరీ నుంచి అన్ని సక్సెస్ఫుల్ అయిపోయినాయి సర్జరీ ఇంకా మంచి వస్తారు అనుకున్నప్పుడు వాడు ఏం చేసింది డాక్టర్ ఆ మెడిసిన్ మిలిగ్రామ్స్ పెంచాడు అంతే మంచి సక్సెస్ఫుల్ గా ఇంటికి ఆ మిలిగ్రామ్స్ పెంచాడు మిలిగ్రామ్స్ పెంచంగానే ఏం జరిగిందంటే ఆ మందు ఆయనకి యూరిన్ లో బ్లడ్ పోతుంది అక్కడ చిట్లుతున్నాయి రక్తనాలు మళ్ళీ డాక్టర్ గారు పోయినాక అడ్మిట్ చేసారు మళ్ళా మూడో నాలుగు బయటకు వచ్చి సర్జరీ సక్సెస్ఫుల్ గా అయి వన్ మంత్ తర్వాత మళ్ళా మూడు రోజుకి పోయిండు నేనైతే అసలు నాకు నేను వాళ్ళని చూస్తే ఏడ్చేస్తాను పబ్లిక్ లోనే చూపించుకున్న ఏడుపు గానీ ఆడపి భయంకరంగా ఏడ్చుకుంటాను నేను నా ఇంట్లో చేసినప్పుడు ఎక్కడనే ఏడు పసుదు వేదన ఇంతగా మోసపోతున్నారు ప్రవ్వా అని నేను అనలా ప్రవ్వ ఎందుకు ప్రభావ నువ్వు గబ్బును చూస్తున్నావు రానలా తెలుసా నేను అన్ని మీకు ముందుగానే ఇచ్చేసిన మీరు వాడుకోకుండా నన్ను ఎందుకు బ్లేం చేస్తున్నారు ఈ జ్ఞానం మీకు నేను ఎప్పుడో ఇచ్చేసినా మీరు ఆ జ్ఞానాన్ని వాడుకోకుండా నశించిపోతారు నా ప్రజలు జ్ఞానం లేక నశించినట్టు హోషయ మనము చెడపోతున్నాం మన శగలు చెడగొట్టుకుంటున్నాము దేవుని ఎందుకు ప్రవ నాకు ఈ శ్రమ అంటున్నాం అని అంటే నేను నీకు ఎప్పుడు మార్గం చూపించినా అయినగా నువ్వు నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నావు అంటున్నాడు కాబట్టి మనకి ఇవి అవసరం విశ్వాసంలో బలపడలా అర్థమవుతుందా వాడు చెప్తేనే ఏమి రాదు నీకు ఏమొస్తుంది భాయి నీకేం రాదు బాయి ఎట్లా వాళ్ళు సైతాన్ని వాళ్ళ దూరి నీ విశ్వాసాన్ని కొట్టే నీకు చూస్తూ ఉంటాడు కానీ నువ్వేం చేయాలా ఇది గుర్తు చేసుకోవాలి ఈ వాక్యం రెగ్యులర్ గా చూస్తావాలి ఈ వాక్యం రెగ్యులర్ గా చదవాలి ఆ లేసి నిర్మానుషంగా ఉన్నప్పుడు ఎవ్వరు నిద్రపోతున్నప్పుడు మంచి లేచి ఫ్రెష్ మైండ్తో చల్ల నీళ్ళతో ముఖం కడుకోవాలి ఫుల్ గ్లాస్ నీళ్ళు తాగాల కూర్చోవాలి ఆ వాక్యం మీద ఇక అది ఉంటది నీ మైండ్ లెక్క వాక్యం పోతా ఉంటది నీ విశ్వాసమే కానీ నేను నీ విశ్వాసం బలపడతా అది ఎట్లా తయారవుతావు అంటే నువ్వు నీ నోట్లోకి వెళ్ళి ఏ మాట వచ్చినా అది నెరవేరిపోతుంటుంది అటువంటి దశకు నువ్వు అప్పుడు నువ్వేమి శాపవాసనలు పెట్టావు శాపవాసనలు పెడితే కూడా నెరవేరుతాయి ఎందుకంటే బైబిల్లో ఉన్నాయి ప్రవక్తలు శాపవాసనలు పెడితే ఎలిషా పిల్లల్ని శప్పిస్తే ఏమైంది గుడ్డేలు అయిపోయిన లేదా వాళ్ళు గుడ్డేలు అయిపోయి పరిగెత్తిపోయిండ్రు అడవిలో మనుషుల మధ్యలో జీవించాల్సిన చిన్నపిల్లలు బోడివాడు బోడివాడుగా ోడివాడు అక్కడ కదా గుండు బోడివాడు బోడివాడ నుంచి అయితే ఆయన ఒక్కసారి కోపంతో వాళ్ళని చూస్తాడు హృదయంలో శిస్తాడు అంతా ఎలుగు పాంట్లు అయిపోయి పని అంతేనా కాబట్టి మనము ఎప్పుడు కూడా శాపవసనాలు పెట్టద్దు మనుషులే నీ శత్రువుని కూడా ప్రేమించమన్నాడు కదా నీ గురించి ఎవడు వ్యతిరేకంగా మాట్లాడుతుండో వాని గురించి ప్రార్థించాలా ఎందుకంటే ఆయన ఆగలేనిది తల వెంటుకల ఒకటి రాలేదు వాడు నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుండంటే దేవుని ఆగే లేకుండా మాట్లాడుతుండ నీ గురించి తిడుతుండ నిన్ను చిడవాడని తిరుతుండంటే దేవుని ఆగే లేకుండా వాడు నిన్ను కాదు కదా నిన్ను తిట్టేటట్లు నిన్ను రెచ్చగొట్టేటట్లు వాడు చేస్తుంటే నువ్వేం చేయాలా ప్రవ్వా నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే వాడు నన్ను తిట్టాడు కాదు ప్రవ్వా అని నువ్వు చేస్తావు నువ్వు రివర్స్ పోయి తిరితే ఏమే తెలుసా పోయింది నీ విశ్వాసం అక్కడ ఫినిష్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 అది నీ హృదయంలో పోయినప్పుడే విశ్వాసం ఎందుకంటే ఆయన నోటలు వచ్చినప్పుడే సృష్టి నెరవేరేది కదా ఆయన వాక్ వలన వెలుగు కలిగేను కాబట్టి నీ చీకటి పోవాలని నీ జీవితంలో నుంచి కష్టాలు పోవాలంటే ఆయన వాక్కు నీలోకి వెలుగు తీసుకొని రావాలి ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేద్దాం నీ ఎద్దుట ఉంది పందెం నువ్వు ఆ పందెంలో విశ్వాసంతో నాకు ఇచ్చిన నా ప్రభు దాన్ని కొనసాగించేవాడు నా ప్రభు దాన్ని సంపూర్తి చేసేవాడు ఆయన ప్రభుయే కాబట్టి నేను ఇంకా భయపడను అనుమానించను ముందుకు వెళ్ళిపోతాను అనేసి న్యూ రికార్డ్స్ పెట్టాల ఎప్పుడైతే నా శరలకెళ్ళి రోగం వెళ్ళిపోయిందో అప్పటి నుంచి అన్ని టాపర్సే నేను నా స్టడీస్ లో టాపర్సే నేను చేసిన ప్రతి పనిలో టాపరే నేను అనేసి ఎప్పుడు మీరు ఎప్పుడు నేను చూపించుకోలేదు ఎందుకంటే అవి ఇచ్చిందే అంతటా నేను తెచ్చుకుంటే గర్వపడతా అది ప్రభు ఇస్తే ఎట్లా గర్వపడతారు గర్వపడదు గొప్ప గొప్ప విషయాలు గొప్ప గొప్ప విషయాలు చేస్తుండే ఎవరికి అంత దేవుడు నాకు ఇచ్చింది ఎవరు సాధించలేనివి నేను సాధించగలిగాను అంటే కేవలము ఆయన విశ్వాసం వలననే ఆయన ఇచ్చిన విశ్వాసం వలనే కాబట్టి నాకున్న వాడిని ఆయన ఇచ్చినాయి చెప్తానే ఇప్పటికి కూడా ఆయన వలనే కలిగిన నాకు ఆయన లేకుండా ఏది కూడా నేను సాధించిన లైఫ్ లో అని ధైర్యంగా చెప్తాను నువ్వు చెప్పగలవా టెన్త్ క్లాస్ పాస్ అయితే ఏముంటుందా రేపు నేను కష్టపడ్డాను చెప్పుకుంటాడు అరే నీకు పాస్ చేసినాడు ఎవరు రా ఏసుకున్నావు కదా వీడు వచ్చి మీట్ నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే గర్వపడతా ఉంటాడు అర్థమవుతుందా అక్కడ పోగొట్టుకుంటారు పిల్లలు విశ్వాసం అప్పుడు నువ్వు జ్ఞాపకం చేయాలా కరెక్టే నీకు మంచి ఆరోగ్యము ఇవ్వకపోయింటే నువ్వు ఎగ్జామినేషన్ లో కూర్చుంటుంటివా నీకు బ్రెయిన్ సరిగా ఫంక్షన్ చేయకపోతే నీకు ఐడియాస్ వస్తున్నాయినా నీ చెయ్యి సరిగా రాయకపోతే పరీక్ష బాగా రాస్తుంటేవా ఇవి ఎవరిచ్చిండి నీకు అని ఒక ప్రశ్న ఇచ్చినావనుకో అప్పుడు వాళ్ళని సరి మనం విశ్వాసంలో అటువంటి విశ్వాసంలో ప్రభు మన అందరూ నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం కళ్ళు చూసుకొని కొంతసారి చేతులెత్తి దేవుడి మననాలు చెప్పారు ప్రభ్వా నువ్వు నాకు అటువంటి విశ్వాసం ఇచ్చింది మీకు వందాలు ప్రభావ నేను ఇక అనుమానించను ప్రవ ఆ అనుమానాన్ని తీసివేసే ప్రవ్వా విశ్వాసాన్ని అనుగ్రహించే ప్రవ్వా మీరు తప్ప ఎవ్వరు దాని వాక్యం మీరే దాని కర్త మా హృదయంలో పుట్టించి కొనసాగించండి మా హృదయం అనే పలకల మీద తాయండి మేము మర్చిపోకుండా దాన్ని మా జీవితంలో సంపూర్తి చేయండి ఎందుకంటే ఇవే సమాప్తి చివరున్నాం ఎక్కువగా అనుమానాలైపోయినాయి ప్రవ్వా ఏమైపోతుందో భవిష్యత్తు అని భయపడుతున్నారు ప్రభా మీ చేతుల్లో సురక్షిత ఉంది మేము దేని విషయంలో భయపడం మీ అందరు ఎల్లప్పుడూ ఆనందిస్తూ ధైర్యంగా ముందుకు పోతాం అటువంటి విశ్వాసం మాకు అనుగ్రహించండి ఈ సాయంత్రం మా ఎదుట పందెముంది ప్రభా ఓపికతో మేము పరిగెత్తాలా అది తొమ్మిది నెలలు కానీ తొంభై నెలలు కానీ తొమ్మిది సంవత్సరాలు కానీ తొంభై సంవత్సరం కానీ ఏ రీతిగా అబ్రాహాము ఓర్పుతోని ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలం పొందిండవు వంద సంవత్సరాలకి తొంభై సంవత్సరాలకి సారా పొందుకుందాం ప్రవ్వా మేము కూడా అదే ఊరుపుతో మా జీవితాన్ని కొనసాగించుకోవాలి చివరి వరకు అటువంటి జీవితము ఈ కుటుంబీకులకు అందరికీ తెచ్చింది ముఖ్యంగా వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకోవాలా ప్రభావ రక్షణ పొందకుండా విశ్వాసం రాదు కాబట్టి రక్షణ పొందాలా వాప్సం పొందాలా వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకోవాలా ఈ లోకం ముగించే సామ్యంలో మేము ఉంటున్నాం ప్రవ్వా అమాంతంగా ఈ లోకం మీద ఉపద్రవం రాబోతుంది మాకు తెలుసు మీరు మాకు చూపించినారు ఏం కాదులే అంత సమాధానం ఉందిలే అని అందరూ అనుకుంటున్నదన కానీ మీరు మాకు చూపిస్తున్నారు ఈ లోకం మీద పెద్ద తుఫాన్ రాబోతుంది భయంకరమైన సునామి కాబట్టి మమ్మల్ని అందరినీ తనిమల్ని మీరు కాచి కాపాడండి ముందుగానే మమ్మల్ని హెచ్చరిస్తున్నారు కాబట్టి మా కుటుంబాలను మా జీవితాలు మేము కట్టుకోవాలా అనేకుల జీవితాలను మీ కొరకు వచ్చితా అటువంటి జీవితం అనుగ్రహించండి ముఖ్యంగా ఇక చేసిన ప్రతి ప్రార్థనకి విజయం అనుగ్రహించాలని మేము విశ్వసిస్తాం మహిమనందరినీ మీరు ఆకపోతా పరచుకోమని ఏసు క్రిష్ణనానానానానానానానానానాం ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే